ఆ గొప్ప దేవుడు వేసు ప్రభ మీ పాదలకు లెక్కలినని వందనాలు రజా ప్రభా మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా ఈ యొక్క సమయం ప్రభా మాకు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే తరణాన్ని ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభ ఎంతో మందికి వెళ్ళిన దానిత ప్రభావ మీరు మాకు మీ కృప చేత మీ యొక్క కనికరం చేత ప్రభా దాన్ని నిలుపుకోవాల ప్రభావ మీరు అక్కడ వచ్చేంత వరకు వేసు ప్రభా అలెలుయ్య ఇంకా త్వరగా రానవైన బిడ్డల్ని మీరు అప్పించండి ప్రభా సమయాన్ని వారికి దయచేయండి ప్రభా దుష్టురు ప్రభ వల సమయం దొంగి దొంగిలించకుండా ప్రభా మీ యొక్క సమయంలో కేటాయించలా ఉన్న సహాయం దయచేయండి ప్రభా మైమోన్నత దేవా కృపమయ మీకెంతో లెక్కలేనని వందనలు ప్రభావ మీ యొక్క వాక్యం చేత మాతో మాట్లాడి మా హృదయాలను సరిచేసి ప్రభా మీరు అక్కడికి మేము సిద్ధపడి ఉండాలా అనేక సిద్ధం చేయాలా ప్రభా మీ నామం మహిమార్థమేసు ప్రభా కృపయించి కనికరం చూయించి ప్రభా అభిషేకించి సేవలో ప్రతి బలంగా వాడుకోమని ఏసుక్రీస్తు మహిమ గల ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఊహించలే เมลุลโตนปินานายเอไซยานีคูนาวังกนัมโหหินชะเลนีเมลุลโตนปินานายเอไซยานีคูนาวังกนัมอรภัสคาร नमस्कार อร నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్నీ వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్నీ ఊహించలేని మేలులతో నింపిన యే సయ్యా నీకు నా వందనం మేలుల తు నా హృదయం తృప్తి పరచి నావు రక్షణ నిన్ను స్ మేలులతు నాహృదయం తృప్తి పరచి రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్ను ఇస్రయేలు దేవుడా నక్షకా స్నూ నీ నా నమోను ఇస్రయేలు దేవుడా నారక్షకా స్తతి ఊహించలేని మేలులతో నింపినా నాయ సయ్యా నీకు నా వందనం నా దీన స్థితిని నీవు మాచి నావు నా జీవితానికి విలువని నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధినాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహోనించినావు నీ సన్నిధినకు తోడు నుంచి నావు ఊహించలేని మేలులతో నింపినా నా ఏ సయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యములు వివరించగలనా నీ మేలుల వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలుల ఊహించలేని వందం అరశుద్ధరావు బ్రదర్ పరిశుద్ధరావు థ్యాంక్ యూ బ్రదర్ మనం వచ్చిన స్వాదం చేసుకుని వాటంలోకి వెళ్తాం సిద్ధ మహోన్నత కృపాయనికాల స్తోత్రం అంత్రి ఇవన్న ప్రభావ కాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన నా తండ్రి మీరు ఇచ్చిన గొప్ప ధనతను బట్టి వేలాది వంద నాలుగు ప్రభావ ఆయన మీ వాక్యం బోధించిన ప్రభావం మీ మాకు నా తండ్రి అవకాశాన్ని బట్టి మీకు వేలాది వంద నాలుగు కలిగిన ప్రస్తుతలు స్తోత్రాలు జల్లిస్తున్నాం ప్రభావం ప్రభావం యుగ యుగంలో నీకే కలిగిన కాక హయ్యే ప్రభావ ఇవన్న తల్లి మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం అంత్రి నా ద్వారా మీరు మాట్లాడే ప్రభావ తనలో కొట్టిపారే నా తనని ఆత్మ సహాయం ప్రభావ తండ్రి మీటింగ్ అందరిలో మీరు తిరగడం ప్రభావ అండ్ వాక్య వ్యక్తంలో ప్రభావ ప్రతి ఒక్కరి వినాల ప్రభావ అండ్ మీరేనైనా మంచి వాత్చాత్యం దయచేసి ప్రభావం నా తండ్రి మీరు నైనా మీటింగ్ అందరి చూడగల ప్రభావం ఆత్మ జరిగించమని నా తండ్రి మీ నామానికి మహిళ తీసుకొచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధం అందరికీ థ్యాంక్ యూ బ్రదర్ మీ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు పెట్టం మీ అందరికీ శుభములు ఈరోజు మనము కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాము మన శరీరం గురించి మనం దినదినం మనం పోరాడుతూ ఉంటాము కొన్ని కొన్ని విషయాల్లో మేజర్ గా మనం పోరాడేది మన శరీరంతోనే మనం అనుకోవచ్చు ఎవరెవరో అంటున్నారు కానీ కానీ గా మనం పడిపోయేది కూడా మన శరీరం విషయంలోనే దా శరీరానికి మనం లోబడి శరీరానికి దాని కార్యాలు మనం నెరవేర్చాలి దాని శరీర ఇచ్చలు మనం నెరవేర్చాలని అది కోరుకుంటూ ఉంటుంది అది మనల్ని ప్రేరేపిస్తుంటది మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం పడిపోతా ఉంటాము దాన్ని ఎలా జయించాలో కూడా మనం ఒకసారి అర్థంగానే స్థితిలో ఉండిపోతాం అనమాట కానీ ఆ శరీరానికి ఎందుకు వస్తాయి ఈ శరీరం ఎందుకు ఎందుకోసం సృష్టించబడింది ఈ ఎందుకు ఆ శ్రమలు ఆ శరీరానికి వస్తున్నాయి ఎందుకు అపవాదిని మెయిన్ గా శరీరాన్ని టార్గెట్ చేసుకొని మనల్ని అటాక్ చేస్తున్నాడు మనల్ని మరణం వైపు నడిపించాలని చూస్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ధ్యానిద్దాం ఫస్ట్ మనము ఆది కాండము అధ్యాయము ఇరవై ఏడో చూద్దాం ఆది కాండం ఒకటి అందరికీ తెలిసే ఉంటుంది ఇది దేవుడు తన స్వరూపం మందిని ఎవరిని సృజించనని దేవుని స్వరూపం మందు వారిని సృజించను అంటారు దేవుని స్వరూపం అంటే మనం ఇంతకు ముందు కూడా ధ్యానించినము ఆయన గుణాలు మనలో పెట్టినాడు అనే విషయమా ఆయన గుణగణాలు మనం కలిగి ఉన్నాము ఆయన మనల్ని ఆ రీతిగా తయారు చేసినాడు ఆ రీతిగా మనల్ని మనల్ని నిర్మించినాడనేది మనం ఇంతకుముందు వాక్యంలో చూసుకున్నాం మనల్ని స్పెషల్ గా ఎందుకు ఆయన నిర్మించిందంటే అది కూడా మనం ఇంతకుముందు వారంలో ధ్యానించము ఆయన మనల్ని ఆయన రాజ్యపు వారసులు ఆయన బిడ్డలు మనల్ని స్వీకరిస్తున్నాడు ఆయన స్వీకరించడానికి మనల్ని ఈ లోకంలో పెట్టి ఆయన మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు ప్రతి శోధన కూడా తీసుకొని పోతున్నాడు ప్రతి ఒక్క ప్రతి ప్రతి ఒక్క పరీక్ష లాంటివి అనమాట పరీక్షల నుంచి తీసుకొని పోతున్నాడు తీసుకొని పోయి మనల్ని పర్ఫెక్ట్ ప్రతి విషయంలో ఎందుకంటే ఆయన ముందుగా ఏర్పరచుకున్న దూతలు పడవేయబడ్డాడు ఎందుకంటే మనం మనకు తెలుసు ఆయన ఆ అపవాది ఎందుకు పడవేయబడ్డాడు పయనించిన ఎందుకంటే దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు అతను ఎంతగానో అభిషేకించాడు అతన్ని ఎంతగానో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిండు అందరిలో అందరి మీద కూడా ఆయన అధికారిగా నియమించిండు అది ఏషే గ్రంథం మనకి చూస్తే అర్థమవుతుంది పద్నాలుగో అధ్యాయంలో మనం ఆయన ఆ రీతి తీసుకెళ్ళినప్పుడు ఆయనకి లోపల గర్వం వచ్చేసింది నాకు ఇంకా పొదువయ్యింది నేను ఇంకా దేవునికి సమానంగా అయిపోతా ఆయనకి సమానంగా నేను సింహాసనం వేసుకుంటా అని చెప్పేసి ఆయనలో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆయన మొత్తం పొందుకునే అధికారం పొందుకునే స్టేజికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు గర్వం వచ్చేసింది ఆయన పడబో ఆయన పడ కాదు మూడో వంతు కూడా పడవేయబడ్డారు అంటే అతను ఒక్కడే చెడిపోలేదు అందరినీ చెడగొట్టేసి పడవేయబడ్డాడు కానీ ఆయన మన తర్వాత మనల్ని సృష్టించి సృష్టించి మనల్ని లోకంలో పెట్టి మన నుంచి నీతి మొలిపించాలని ఆయన ఆశపడ్డాడు అది మనకి నిశ్చయగ్రంథం నలభై ఐదో అధ్యాయంలో మనం ఇంతకు ముందు కూడా ధ్యానించి మన నుంచి ఆయన నీతిని మోలిపి భూమి నుంచి అయినా నీతిని మోలిపించాలనుకున్నాడు కాబట్టి మనము ఈ వాక్యాలన్ని ధ్యానిస్తా ఉన్నాము ఇవి శరీరం మనల్ని ఎట్లా సృష్టించినాడు అనేది శరీరము మనకి తెలుసు మనకి ఆయన గుణగణాలు మనం కలిగి ఉన్నాము రెండవ అధ్యాయం ఆది కాండం అధ్యాయం ఏడవ వచ్చినంలో శరీరాన్ని ఆయన నేల మంటితో నిర్మించాడు శరీరం అంటే ఓన్లీ మొత్తం బాడీ మొత్తం కదా బాడీ పార్ట్స్ కానీ కాళ్ళు కానీ తలకాయ కానీ లోపలన్న పార్ట్సే కానీ ప్రతిదీ కూడా ఆయన నీలమంటితో సృష్టించుడు మన ఆది కాండం అధ్యాయము ఏడవ వచనం ప్రకారం ఇది జస్ట్ మట్టి అయి శరీరం అనేది ఈ మట్టి ద్వారానే ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలి ఆయనకి కావాల్సిన ఆయన ఏర్పరచుకోవాలి ఆయన ఎందుకు మనల్ని ఈ లోకంలో పంపించు అనేది మనం సృష్టిస్తున్నాం మనం ఈ లోకంలో పరలోక పరదేశులం అంతే మనం మనకి కాదు ఈ లోకం ఇవన్నీ మనం నుంచి దానిస్తూనే మనం ఆశీర్వాదానికి వారసులు ఉన్నాం ఆయన రాజ్యానికి వారసులం ఆయన కుమారులం కదా మనం ఆయన ఏది ఎందు రీతిగా మనల్ని ఈ శరీరంలో పెట్టినంటే శరీరంలో ఆయన నేలమంటితో నిర్మించింది నేలమంటితో నిర్మించి నాసికార అంధరం ఆయన తర్వాత ఏం రాసిందంటే దేవుడైన యహోవ నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికార అందరంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను చూడండి ఇక్కడ నేలమటితో నరుని నిర్మించాడు అంటే మట్టితో ఒక బొమ్మలాగా చేశాడు నిర్మించాడు నిర్మించిన తర్వాత ఆదరం ఆయన జీవవాయువు అది ఎక్కడి నుంచి వస్తుంది జీవవాయువు ఆయన ఊదుతున్నాడు అంటే ఆయనలో నుంచి వస్తుంది జీవవాయువు అంటే ఆదం సృష్టించక ముందు ఆయన స్పిరిట్ ఎక్కడుందనమాట మనం అర్థం చేసుకోవాలా ఆయనలో ఉంది అది కదా వాక్యం మనకి ఆ నువ్వు రూపింపక మునిపోయే నేను నేను ఎరుగుదును నేను రూపించక నేను ఎరుగుదును అంటాడు కదా దేవుడు ఎట్లా తెలుసుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయనలో మనం ఉన్నాం మనం రూపింపబడక ఇదే కదా అక్కడ ఆయన జీవాయువు ఊదినప్పుడే అంటే ఆయన నుంచి ఆ వాయువు వచ్చినప్పుడే ఆ మట్టి అనేది జీవ ఆత్మ జీవించే ఒక తయారైంది అంతకుముందు అది ఎక్కడుంది ఆయన లోపలి ఆ జీవం అంతా ఆయన దగ్గర ఉంది ఆ జీవం ఆయన బయటికి ఊదినప్పుడు ఆ మట్టిలో జీవం వెళ్ళినప్పుడు అది ఒక నరునిగా తయారైంది కాబట్టి మనం ఆయన నుంచి వచ్చిన వాళ్ళం మనం నిర్మించబడ్డది ఆయన నుంచే మన శరీర శరీరము ఆయననే నిర్మించిండు ఆయన నిర్మించుండు ఎట్లా నిర్మించిండు అంటే మనకి కీర్తనలు గ్రంథంలో ఉంటది కీర్తనలు నూట అధ్యాయము కీర్తనలు నూట ముప్పై తొమ్మిది వచనం కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఆయన అంటున్నాడు కీర్తనకారుడు ఏమంటున్నాడు నా అంతరంద్రియంలో నీవే కలుగజేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను నీ కార్యంలో ఆశ్చర్యకములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఆయన అంటున్నాడు నా అంతరందర్ములను నువ్వే సృష్టించినవు నా తల్లి గర్భంలో నీవే నన్ను నిర్మించావు ఆయన నిర్మిస్తున్నట్ట గర్భం నువ్వు నన్ను కలుగ చేసిన ఈ శరీరాన్ని ఆయన కలుగ చేసిన చూడగా ఆయనకు భయం ఆశ్చర్యకరంగా ఉందంట ఇంత గొప్పగా ఆయన తయారు చేశారు ఆయనకు భయం వేస్తుంది ఆ యొక్క శరీరానికి ఎందుకు భయం వేస్తుంది అంతటి గొప్ప జ్ఞాని మన దేవుడు అంత గొప్ప దేవుడు మన దేవుడు అంతటి శరీరాన్ని అంత భయంకర అంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేసిండంటే ఆయన ఎంత జ్ఞానం కలిగి ఉండాలి ఆయన మనం ఊహించలేమా దేవుని దేవుడిని మనం కూడా ఎందుకంటే మనకి మాటలు కూడా రావణాన్ని వర్ణించడానికి ఆయన భయం అవుతుంది ఆ యొక్క క్రియేషన్ చూసినప్పుడు ఇంత గొప్పగా ఇంత ఇదిగా క్రియేట్ చేసి భయం అవుతుంది ఆశ్చర్యం కూడా వేస్తుంది అంత గొప్పగా మనల్ని సృష్టించింది మటి అందరిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను అంటున్నాడు అందరిని బట్టి ఆయన దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు ఈ శరీరము ఆయననే నిర్మించిండు కదా ఆ వాయు జీవ వాయువుని కూడా మనలో ఆయననే పెట్టాడు ఈ శరీరాన్ని ఎందుకు నిర్మించాలి ఎందుకు అంటే ఈ శరీరం ద్వారా అంటే మనం ఆయనలో ఉన్నాము ఆయన నుంచి మనం బయట ఆయన మనల్ని శరీరం ఆ పోయి ఆ శరీరం ద్వారానే మనం ఆయన కార్యాలు నెరవేర్చాలి కాబట్టి ఆయన రాజ్యాన్ని మనం వారసులు కావాలంటే మనం శరీరాన్ని యూజ్ చేసుకోవాలి ఈ రోజు ఈ శరీరాన్ని యూజ్ చేసుకుని ఈ రోకంలో మనల్ని ఆయన శరీరంతో పెట్టింది కాబట్టి దానికి మనం లోబడకూడదు ఆ శరీరం యూజ్ చేసుకునే మనం ఆయన కార్యాలు నెరవేర్చాలి కాబట్టి మనం ఏం చేయాలంట ఆ శరీరానికి మనం లోపడకూడదు దానికి ఎన్నో రకాల శోధనలు వస్తూ ఉంటాయి కదా ఈరోజు శరీరానికి ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎన్నెన్నో చెడు తలంపులు వస్తుంటాయి ఇక్కడ మనం చూస్తే నా అంతరింద్రియంలో నీవే కలుగజేస్తేవి నా అంతరింద్రియంలో అంటే ఏమంటే పళ్ళు లోపల హృదయము మన బాడీలో ప్రతి పార్టే కదా అంతరేంద్రియంలో అంటే మన బలోపల ఉన్న పార్ట్స్ అన్ని కూడా ఆయననే నిర్మించాడు కదా ఆయన నిర్మించి వాటికి మనకి ఈ రోజు మనకి పరీక్ష వస్తుంది పరీక్ష వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి పరీక్ష వచ్చింది ఆయన ఈ ఆ పరీక్ష కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ప్రకటన గ్రంథంలో ఒక చిన్న వాక్యం ఉంటుంది ప్రకటనా గ్రంథంలో రెండవ అధ్యాయంలోనే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనం ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయం ఇరవై వచనంలో అక్కడ ఆ అంతా మనం చదవము మనకు ఒక చిన్న వాక్యం తీసుకుంటాం ఇరవై మూడు నుంచి అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అనే సంఘములని తెలుసుకును అంటే ఈ సంఘంలోకి ఎవరు రాస్తున్నారో సుప్రభే కదా రాస్తున్నది ఆయన చెప్తున్నాడు ఏమైనా చెప్తున్నాడు అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడాన్ని ఇంతకుముందు మన వాక్యాలు చూస్తున్నాం ఆయన నిర్మిస్తున్నాడనే చూసినాం కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం పరీక్షిస్తాడంటాను మనం మన అంతరింద్రియాలను పరీక్షిస్తాడంటా ఎట్లా పరీక్షిస్తాడు నీ హృదయంలోకి ఏదో ఒక తలంపు వచ్చింది పాపపు తలం అది అంటే ఇప్పుడు ఆయన క్రియేట్ చేశాడు మనల్ని క్రియేట్ చేసినప్పుడు ఆయనను మనం పరీక్షిస్తాడు పరీక్షించినప్పుడు ఆయన మనకి ఎట్లా వస్తుంది పరీక్ష అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ లోకం పరీక్షిస్తాడు ఎట్లా పరీక్షిస్తాడని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన హృదయంలోకి ఏదన్నా ఒక ఏదన్నా పాపపు తలంపు వచ్చిందనుకు మనం దగ్గర లోబడుతున్నామా ఆ పాపపు తలంపు ఎవరి నుంచి వస్తుంది అపవాది నుంచి వస్తుంది ఎందుకు అపవాదిని దేవుడు బంధించలేదు చెప్పండి ఈ లోకంలో ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చాడు అపవాది అని కాదు కదా ఈ లోకంలో అప్పవాది ఏమి సొంతంగా అతను ఉండలేడు దేవుని ముందు అతను ఎంత మాత్రం కూడా ఉండదు కాదు కానీ దేవుడు అతన్ని యూజ్ చేసుకుంటున్నాడు ఈ లోకంలో ఈ లోకం మీద అధికారం ఇచ్చిండని ఎందుకు మనల్ని పరీక్షించడం మనకు పరీక్ష ఎక్కడి నుంచి వస్తుంది అపవాది నుంచే వస్తుంది ఇప్పుడు మన హృదయానికి పరీక్ష ఎక్కడి నుంచి వస్తుంటే అపవాది కార్యాలు మనం తింటా ఉంటాం ప్రతిదీ కూడా కొన్ని అపవాది కార్యాలు ఉంటాయి శరీర కార్యాలు ఉంటాయి ఆత్మీయ కార్య దేవుని కారాలు ఉంటాయి ఇప్పుడు అప మన శరీరానికి అపవాది సంబంధమైన కార్యం వచ్చింది అంటే ఆ ఒక తలంపు పాపపు తలంపు మన హృదయానికి వచ్చింది అప్పుడు మనం దేనికి లోబడుతూ ఉన్నాం అపవాదికి లోబడతా ఉన్నామో లేకపోతే ఆయన జ్ఞానం ఆయన నిర్మించిన వాడిని తెలుసుకొని దాన్ని ఏ రీతిగా మనం జయించాలి ఆయన జ్ఞానం మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయన జ్ఞానం మనం కలిగి ఉండాలి ఆయన వాక్యాన్ని మనం లేకపోయిన వారం ధ్యానించాం ఏం ధ్యానించాం ఆయన వాక్యాన్ని మనం విన్నప్పుడు ఆయన చిత్తం మనకి తెలియజేస్తారు ముందుగానే ఆయన వాక్యం మనలో ఉంటే ఆయన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తాం కాబట్టి మన ఆయన మనల్ని మనల్ని సృష్టించింది ఆయనే నిర్మించింది ఆయనే దాన్ని పరీక్షించేది కూడా ఆయననే కాబట్టి అది పరీక్షని మనం ఎరగాల దానిలో మనం పాస్ అవ్వాలి మనం ఓడిపోకూడదు పరీక్షలో ఈ రోజు చూస్తూ ఉంటాం మనకి ఏది కూడా మన చేతిలో మన కంట్రోల్ ఉండదు మన బాడీ ఈ రోజు మన బాడీ ఈ రోజు కంట్రోల్లో ఉండదు మన చేతిలో మనం ఏదేదో చేస్తూ ఉంటాం మనం మన ఒక్కోసారి నేనైనా చేసిందన్న స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటాం ఎందుకు ఇది చేశానంటే నువ్వు కంట్రోల్లో లేకపోవడం వల్లనే నీవు ఆ దాని మీద కంట్రోల్ నువ్వు పొందుకోలేకపోయావు ఆ బాడీ మీద దేవుడు ఎందుకు మనల్ని ఆ రీతిగా మట్టిలో నుంచి సృష్టించిండు జీవాయువు ఉదయండి అంటే ఆ బాడీ నువ్వు యూజ్ చేసుకొని ఆయన చిత్తం నెరవేర్చడానికి నిలబెట్టిండు కానీ మనం ఏం చేస్తున్నాం ఆ శరీరానికి లోబడిపోయి ఆయన ఇచ్చిన జీవాన్ని మనం శరీరానికి లోబరుస్తున్నాం మనం ఆ మట్టి ఎప్పుడైనా మట్టిలోనే కలిసిపోతుంది కానీ జీవం ఎప్పుడు నిలిచే ఉంటది జీవం అని కానీ ఆ జీవం అనేది మనం ఏం చేస్తున్నాం ఆ శరీరం మట్టిలో కలిసిపోయే దానికోసము ఆ జీవాన్ని కూడా మనం మరణింపజేస్తున్నాం ఆ శరీరము మరణిస్తుంది ఈ జీవం కూడా పోతుంది మనం మరణానికి వెళ్ళిపోతుంది కాబట్టి మనము జ్ఞానంగా జీవించాలని దేవుడు చెప్తున్నాడు ఆ పరీక్ష ఎందుకు వచ్చింది మన హృదయానికి మన బాడీకి అనేది మనం ఆయననే పంపిస్తాం ఆయనే పరీక్షిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు కూడా ఏసు ప్రభు కూడా వచ్చినాయి మనకి మతైసు వర్త నాలుగో అధ్యాయంలో మనకి చూస్తే మనకు అర్థమవుతుంది మత నాలుగో అధ్యాయంలో ఆ నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చినము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోనికి ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది యేసు ప్రభు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ అరణ్యంలోకి తీసుకుపో ఎవరు తీసుకుపోతున్నారు ఆ శోధింపబడ ఆత్మనే తీసుకుపోతుంది ఆత్మ అంటే దేవుడే కదా దేవుడే నడిపించకపోతున్నారు చేత శోధింపబడడానికి కాబట్టి మనం అది శోధన అనేది దేవుడు అలో చేసి ఉండి ఈ లోకం అది ఎవరి ద్వారా చేపిస్తున్నాడంటే అపవాది ద్వారా చేపిస్తున్నాడు నువ్వు వాడికి దొరికినవా డ్యూటీ వాడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు వాడు డ్యూటీ వాడి డ్యూటీ అయింది వాడు ముందు డ్యూటీ మనల్ని మనల్ని చెడిపోయేయడమే వాడి చెడి చెడిపోయేయడం ఈ లోకంలో ఈ లోకానికి వాషలను వాడు మనకు చూపిస్తూ ఉంటాడు ఈ లోక పాషలన్నీ మనకు చూపించి ఈ శరీరాన్ని మనకి ఈ శరీరాన్ని మనం లోపరిచేటట్టు చేస్తూ ఉంటాడు చూడండి ఇక్కడ తర్వాత మనకి మత్యయవత్స నాలుగో అధ్యాయంలో నలభై దినములు రా దినములు నలభై రాత్రులు మత్యయవార్త నాలుగో ధ్యాయంలో ఉండవచ్చు నువ్వు నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గునగా ఆ శోధ కూడా ఆయనకు వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు ఈ రాళ్ళు పగులొ ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమా నేను చూడండి ఆయన ఏమో అంటున్నాడంటే నువ్వు దేవుని కుమారుడు ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నాడు ఇప్పుడు దేవుడు అపవాదాది ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఆయన రాళ్ళు రొట్టెలక చేయలేడా తర్వాత ఆయన చేయలేదా ఇప్పుడు ఆయన నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిండా లేదా మన పాత నిబంధనలు చూస్తే రాళ్ళ నుంచి నీళ్ళు తెప్పించిండా లేదా ఆ రాళ్ళని ఆయన గొట్టెలుగా చేయలేడా అది వాడికి తెలుసు అపవాదికి ఆయన చేయగలడని కానీ వాడు ఎందుకు రీతిగా శోధిస్తున్నాడంటే వాడికి లోపరుచుకోవడానికి ఆయన ట్రై చేస్తా ఉన్నాడు అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వాడి వాడికి మనం లోబడాలి అన్నట్టు ఆ అపవాది చేస్తా ఉన్నాడు సుప్రమే కానీ ఆయన ఏం చేసిండడు అక్కడ దేవుని వాక్యం ద్వారా నేను తరించినాడు అతన్ని అపవాదిని దేవుని వాక్యంతోనే ఏమని చెప్తున్నాడు అందుకని గొట్టే వలన మాత్రం కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడానికి రాయబడి ఉన్నది అని అంటే దేవుని వాక్యంతోనే సమాధానంగా చెప్తున్నాడు ఎందుకంటే ఆయన హృదయంలో వాక్యం ఉంది హసుప్రభ హృదయం ఆయననే వాక్యం ఆయన హృదయంలో ఉంది ఆయన నిజంగా ఆ రోజు ఆయన గొప్ప చూపించుకోవాలనుకోవట్లేదు అపవానికి మేము లొంగిపోవాలనుకోవట్లేదు అక్కడ అత ఏంది అతను నేను చెప్పినట్టు నేను చేయాలన్నట్టు అపవాది ప్రేరేపిస్తా ఉన్నాడు నువ్వు చేయి నువ్వు అదైతే నువ్వు అట్లయితే చేయి నువ్వు దేవుని కుమారుడు నువ్వు రాళ్ళు చేయి ఆయన చేయలేడు ఆ నిజంగానే చేస్తాడు చేయగలడు ఆయన రాళ్ళు ఏమో దేనించాలని చేయగలడు కానీ అతను అపవాది ఏంది అక్కడ దేవుని కార్యం కాదు వాడికి లోబడట వాడు చెప్పిన మాట విన్నామంటే ఏంది అక్కడ ఈశ్వ్రభానికి లోబడినట్టే కదా కానీ అక్కడ ఆయన లోబడలే ఆయన వాక్యం ద్వారానే జయించండు తర్వాత తర్వాత కూడా అంతట అపవాది పరిశుద్ధ పట్టణంలో కానీ తీసుకొని పోయి దేవాలయ శిఖరం ఆయన నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకము ఆయన నిన్ను గూచి తనకు దూతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడను చేతులతో ఎత్తుకొందరు రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అంటున్నారు ఆయనకేం అవసరం చెప్పండి ఇవన్నీ ఆయన మాట వినడానికి అపవాది పరిపరి ఈ రోజు కూడా అపవాది మనం ఆ రోజు ఎందుకైనా ఆయనని శోధించి ఎందుకు ఆయనని ఈ లోకంలో శోధించండి ఈ లోకంలో శోధన ఉంటది అది దేవుడి శరీరంగా వచ్చిండు కాబట్టి దేవుడు ఆ శోధనని ముందుకు తీసుకొని పోయినాడు కానీ ఆయన మనకు మాదిరి చూపించాడు ఎట్లా జయించాలనేది అది దేవుని వాక్యంతోనే మనం ఆయనని అతను అపవాదిని జయించాలి అది దేవుడు మనకి ఇక్కడ మాదిరి చూపిస్తున్నాడు అపవాది చెప్పిన ఆయన చేయగలుగుతాడు కానీ ఆయన చేయలేదు ఎందుకంటే అది అపవాదికి లోబడాలని లేదు ఈ రోజు కూడా అంతే మన శరీరంతో మనం ఎన్నో చేయగలుగుతాం ఈరోజు ఈరోజు మన శరీరంతో మనం ప్రతి చేయగలుగుతాం కానీ అది ఎందుకు చేస్తున్నాం మనం వాక్యం చూసాం కదా దేవుని ఏ పని చేసినా కూడా మనం దేవుని మహిమ ప్రకే చేయాలని అరితీగా ఏప్రభు చేస్తా ఉంటుంది ఎందుకంటే అక్కడ అపవాదికి లోబట్టే దేవుని చిత్తం కాదు వాడిని జయించడమే అక్కడ దేవుని చిత్తం నువ్వు అనుకోవచ్చు నువ్వు అక్కడ పని చేసి నేను అవును చేసి చూపించినా అని చెప్పి దేవుని అంటే అక్కడ నువ్వు ఎవరు మట్టినట్టు అపవాది మాట్టినట్టా కదా అక్కడ ఎసుప్రభు నిజంగా రాని రొట్లుగా మార్చుడుంటే అప్పుడు అని ఎవరు మార్చినట్టు ఎవరు మాట విన్నట్టు అక్కడ అపవాది మాట్టినట్టే కదా అపవాది మాట విని చెప్పినట్టు విని రొట్టెలు మార్చినట్టు అంటే అపవాది మాటకి లోబడినట్టే కదా అదే ఈ రోజు మనం చేయాలి దేవునికి మనం లోబడాలి అదే ఈ రోజు మనం చేయలేకపోతున్నాం మనం వాటి ముందు మనం గొప్పలు చూపించుకోవాలని అపవాది అపవాదికి లోబడతా వాడి ఏవైతే గుణగణాలు ఉంటాయో ఆ గుణగణాలకే మనం లోబడతా ఉంటాం ఏ నేను చేయలేనా నాతో ఏం కాదా వాడంతా ఉంటాడు నువ్వు దమ్ముంటే ఇది చేయమంటాడు ఈ పని చేయి ఈ పని ఈ పాపం చేయి ఇట్లా ముందుకు నువ్వు చేతగాని వాళ్ళ మిగిలిపోతా ఉంటాడు కానీ మనం అట్లా ఉండదు కదా వాడు ఈ లోకంలో శోధించడానికే ఉంటాడు మనం దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుంది ఇప్పుడు ఆయన చెంప మీద కొట్టి ఇంకో చెప్ప చూపించమన్నాడు ఇప్పుడు ఆయన వాక్యం లేముంది ఇంకో రెండు వచ్చి కొట్టిండు అపవాది వాడు కొట్టినప్పుడు అపవాది నీళ్ళు నిన్నేం చేస్తాడు వాడు నాలుగు బీకం ఇంకా పెద్ద గొడవ చేయమంటాడు దాన్ని కానీ దేవుని వాక్యం మనలో ఉంటే మనం ఏం చేస్తాం ఇంకో చెంప చూపిమన్నాడు అవునా కాదు ఇంకో చెంప చూపిమన్నాడు ఆ అప్పుడు మనం రెండో చంప చూపించినప్పుడు ఏమైతే అక్కడ అంత తోటి ముగిసిపోతుంది తర్వాత సమాధానం వస్తుంది ఆ వాక్యం మన హృదయంలో ఉంటే ఆ వాడి వాడి శోధన అనేది మనం జయించగలుగుతాం ఈ శరీరం వాడి బలమైంది అనుకోండి అవతల బలమైంది అనుకోండి నువ్వు వాడి బలవంతుడివి నువ్వు నీకు చాలా డబ్బు ఉంది నీకు చాలా పేరు ఉంది నీకు చాలా జ్ఞానం ఉంది నువ్వెందుకు వాడి ముందు ఇదైపోతావు నువ్వు వాడు చెప్పిన మాట ఎందుకు నువ్వు వాడి మీదకి వెళ్ళు అని చెప్పాడు శోధిస్తూ ఉంటాడు ఇప్పుడు అపవాది కూడా ఆయన అలో అక్కడ దేవుడు ఆత్మ వల్లనే కొనుక్కొక్క కొనుక్కు తీసుకొని పోయిన దేవుని అక్కడ చదివింపబడడానికి కాబట్టి అదే రీతిగా నీకు జరుగుతుంది ఈ లోకంలో దేవుడు ఏ రీతిగా జయించిండో మనం కూడా ఆ రీతిగానే జయించాలి ఈ లోకంలో వాటి నీకంటే చిన్నవాడే ఉండొచ్చు నీకు వాడికంటే పెద్ద పవరే ఉండొచ్చు కానీ నువ్వు వాడి అది దేవుని వాక్యాన్ని సహమే మనం ముందుకు పోవాలి కాదు నేను చూపించుకుంటాను నా పవర్ నేను ముందుకు వెళ్ళిపోతా అంటే అది దేవుని చిత్తం కాదు ఎందుకంటే ఈరోజు అందరూ ఈ శరీరం మీదే పడుతున్న దేవుడు ఈ మన బాడీ అనేది మన కంట్రోల్ లో ఉండదు ఈరోజు అంటాడు దేవుడు యశాగ్రంథంలో ఒక మాట అంటాడు మొదటి వచనంలోనే యశాగ్రంథం మొదటి వచనంలోనే ఆయన బిడ్డల గురించి అంటాడు యశాగ్రంథము ఒకటో అధ్యాయంలోనే ఆరో వచనము యశాగ్రంథం ఒకటి ఆరు ఆ అరికాలను మొదలుకొని తల స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు తెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు ఇక్కడ చూడండి ఆయన చెప్తున్నది వాళ్ళ ఆయన బిడ్డల గురించి చెప్తుంది ఆయన యశాగంధంలో ఏమని చెప్తున్నాడు అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనా స్వస్థత కొంచెమైనా లేదంట అంటే మనం నిజంగా మనం జబ్బొచ్చిన వాళ్ళు ఆయన ఇంటెన్షన్ అది కాదు అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు మనకి స్వస్థత ఎక్కడ కూడా లేదు ఎందుకు లేదు అంటే ఇప్పుడు స్వస్థత లేదు అంటే మనం బాగలేదనే కదా మీనింగ్ బాగలేదు అంటే సరిగా పని బాగాలేదు ఇప్పుడు మెషిన్ ఉంది సరిగా పని చేయట్లేదంటే ఏముందండి ఇప్పుడు ఫోన్ ఫోనే ఉంది మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీస్తున్నాం ఫోన్ ఉంది అది ఫోన్ చేస్తాం మనం ఫోన్ చేస్తే అవుతున్నాయి ఫోన్ పోలేదు పోవట్లేదు అంటే దాన్ని మీనింగ్ అది పాడైపోయిందనే మీనింగ్ కదా పాడైపోయింది ఈ రోజు కూడా అంతే ఇప్పుడు అది అది చేయాల్సిన పని అది చేయబోతుంది అని ఏమంటారు మనం పాడైపోయింది అంటాం అదే రీతిలో దేవుడు మనం చెప్తున్నాను అరికాలం మొదలుకున్న అజ్ఞతి వరకు ఎక్కడ కూడా స్వస్థత కొంచమైనా కూడా లేదంట కాళ్ళకు స్వస్థత లేదంట చేతులకు స్వస్థత లేదంట శరీరం హృదయానికి స్వస్థత లేదంట కళ్ళకు స్వస్థత లేదంట నాలుగకు స్వస్థత లేదంట తలలో మెదడుకు కూడా స్వస్థత లేదంట స్వస్థత లేదు అంటే ఏంది అవి చేయాల్సిన పని అవి చేయట్లేదు అవి అవి ఎందుకు నిమిత్తం ఎందుకు నిమిత్తం నిర్మించబడ్డాయి దేవుని చేత అనేది అది అవి అరి అది అరితగా పని చేయట్లేదు హరితగా అవి పని చేయట్లేదు అందుకని అంటున్నాడు అరికాళ్ళు మొదలుకొని పని నడినెత్తి వరకు నీకు స్వస్థత లేదు అంటున్నాడు నువ్వు కళ్ళతో చేసే పనులు కళ్ళతోనే చేస్తున్నావు కళ్ళతో చేయాల్సిన పనిని చూడడం వరకే కానీ నువ్వు ఈ రోజు కళ్ళతో ఏం పాపాలు చేస్తా ఉన్నావు మనం వేటేయటం ఆశిస్తా ఉన్నాం కళ్ళతోటి అంటే అది కళ్ళు మనం అందుకు పెట్టిండ దేవుడు అవి ప్రాపర్గా పనిచేస్తే కరెక్ట్ వేలో పనిచేస్తే కళ్ళు స్వస్థత ఉన్నట్టు కానీ ఆయన స్వస్థత లేదని ఎందుకు చెప్తున్నాడు మనం వాటిని పాపిస్తే అది సక్రమంగా పని చేయట్లేదు అది తప్పుడు విధానంలోకి మనల్ని తీసుకెళ్తుంది ఆ కన్ను హృదయం ఉంది ఏవేవో కావాలని కోరుకుంటది కానీ హృదయం ఏది మనకు తెలుసు దేవుని ఆలయమే కదా హృదయం కానీ ఆ హృదయంలో దేవుని ఆలయమని ఆయన హృదయం అయినప్పుడు ఆయనను మనం పెట్టుకోవాలి కానీ ఈ లోకంలోని ఏవేవో పాపాలనివేవో పాప తలంపుని పాపకు ఆలోచన తీసుకొచ్చి పాప అపాదాన్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టిన స్వస్థత చెట్ల అది స్వస్థత కలిగినది అవుతుంది కాదు కదా నువ్వు నీ కాళ్ళకు స్వస్థత లేదన్నాడు నువ్వు నడవాల్సిన మార్గంలో నడవకుండా అడ్డదిడ్డంగా వెళ్ళిపోతా ఉంటే అది కరెక్ట్ పని చేయట్లేదనే కదా దాన్ని మీనింగ్ ప్రతిదీ అంతే ఈరోజు మన చేతులతోటి ఏ పనులు చేస్తున్నాం మన చేతులతోటి ఈరోజు అని ఎందు నిమిత్తండి చేతులు అందుకే అంటున్నాడు ఆయన ప్రతిదీ కూడా ఎక్కడ కూడా స్వస్థత లేదు స్వస్థత ఎట్లా తెలుసుకుంటాడు పరీక్షించినప్పుడే కదా ఇప్పుడు ఇప్పుడు పని చేయట్లే వస్తువు అక్కడ ఉంది ఒక బండే ఉంది అనుకుంటా అక్కడ పెట్టి ఒక సంవత్సరం అయింది దాన్ని టెస్ట్ చేస్తేనే కదా పని చేస్తుందో లేదు తెలిసే ఆయన పరీక్షించినప్పుడు అవి ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఆయన మన హృదయాలని మన అంతర్జాలను పరీక్షించినప్పుడు మనం సరిగా రెస్పాన్స్ ఇవ్వలేకపోతే అవి ఎందు నిమిత్తం ఉపయోగించబ అవి ఎన్ని నిమిత్తము అవి సృష్టించబడ్డాయో ఎందు నిమిత్తం అవి నిర్మించబడ్డాయో ఆ రీతిగా అవి పనిచేయకుండా వేవేవో ఎట్టెట్లో పనిచేస్తా ఉంటే పరీక్షించినప్పుడు ఏమంటున్నాడు స్వస్థత లేదు పై నుంచి అధికారులు మొదలుకొని నడినంత వరకు ఎక్కడ కూడా స్వస్థత లేదని అంటున్నాడు ఆ పరీక్ష ఈరోజు అపవాద ద్వారా మనకు కలుగుతుంది ఎందుకంటే అక్కడ చూడండి మత నాలుగో అధ్యాయంలోనే అపవాది ఒక మాట అంటాడు ఎనిమిదో వచ్చినంలో మరలా అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనని తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిల నాకు నమస్కారం చేసిన వీటన్నింటినీ నీకు ఇచ్చేదని ఆయనకు చూడండి అపవాది ఏం చేస్తున్నాడు ఈ లోక రాజ్యములు అంటే ఇక్కడున్న భూమి మీద ఉన్న చూపిస్తా ఉన్నాడు సుప్రభు అట్ల సమస్తము చూపిస్తా ఉన్నాడు వాటి మహిమను చూపిస్తా ఉన్నాడు చూపించేమంటున్నాడు నువ్వు నాకు నాకు సాగిల నాకు నమస్కారం చేయి నీకు నీకు ఇటు అన్నిటి నీకు అధికారం ఇస్తానంటున్నాను ఇప్పుడు మనం మన ప్రాపర్టీ అమ్మాలనుకున్నాం అంటున్నాను మాములు మన ఇల్లు ఒకరికి ఆలోచిస్తే ఆ ప్రాపర్టీ మనది అయితేనే కదా పక్కనోడికి అధికారం ఇచ్చేది లోడవ ప్రాపర్టీ మీద తీసుకొని మనం దాని మీదకి అధికారంగా చేయలేం కదా ఇప్పుడు పక్కన మన మనకంటో ఫ్లాట్ ఉంది అది వాళ్ళు ఎవరన్నా కొనడానికి వచ్చినప్పుడు వాడికి చూపించి మనం అమ్మేస్తాం ఎందుకంటే దానికి మన అధికారం ఉంది కాబట్టి మనకి అధికారం లేని దాన్ని పోయి చూపించి వాడు అమ్ముకుంటే అది చెల్లుతుందా చెల్లదు కదా కానీ ఇక్కడ అప్పవాదికి ఏమంటున్నాడు ఈ రాజ్యంలో మీద ఏసు అధికారం ఇస్తాడంట అధికారం ఆ లోకం మీద అధికారం ఉన్నడే కదా ఇంకొక అతనికి అధికారం ఇవ్వగలడు అవునా కదా ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీద మనకి అధికారం ఉంటేనే ఇంకొకటి అధికారం ఇచ్చేలా మనం చేయగలం అది మనదే కానున్నప్పుడు మన పక్కనకి ఎట్లా అధికారం ఇస్తాం ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ ఆలోచించాలి ఎందుకంటే ఈ లోకం మీద వాడికి అధికారం ఇవ్వబడింది ఎందుకు ఇవ్వబడింది అంటే నిన్ను నన్ను పరీక్షించట కులకే వాడు డ్యూటీ వాడికి వాడికి ఇచ్చి దేవుడు వాడిని ఉపయోగించుకుంటున్నాడు ఎందుకంటే పరీక్షించే నేనే అన్నాడు ఎట్లా పరీక్షిస్తాడు చెప్పండి పరీక్షించి వాడను నేనే పరీక్ష పెట్టాలా మనకి ఎట్లా పరీక్ష పెడతాడు ఆ రోజు అపవాదంలోకి ఎట్లా పరీక్ష పెట్టింది ఆయన ఏదైనా వాళ్ళని పంపించాయి కదా ఆయన ఏదైనా తోటలకి ఆ అపవాదిని పంపించే కదా ఆయన పరీక్ష పెట్టింది రోజు వాళ్ళకి అదే రీతే ఈ రోజు కూడా ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు శరీరానికి ఏవేవో తలంపులు వస్తుంటాయి పాపపు తలంపులు వస్తూ ఉంటాయి ఏవేవో ఏవో మనకి అట్లనే ఈ లోకం మీద వాడికి అధికారం ఉంది అపవాదికి వాడు మనల్ని శోధించడానికి లోకంలో ఉన్నాడు వాడి శోధన మనం ఎట్లా జయించాలా మనకి ఈస మాదిరి చూపిస్తా ఉన్నాడు వాక్యంతోనే శోధించాలి వాడి ముందు మనం గొప్ప గొప్పాలు చూపించుకోవాలి మనం వేరే రీతికి అనుకోవచ్చు ఇప్పుడు ఏ ప్రభు చేసి చూపి చూపించినా నీకే నీకు వెళ్ళిపోయినా అట్లా చూపిస్తాను వాడికి లోబడినట్టు వాడి మాట విన్నట్టయితుంది దేవుడు వాడి మాట వినలే ఎక్కడ కూడా ఆయన వాక్యంతోనే వాడిని జయించాడు ఈ రోజు కూడా మనం వాడి మాటకి వినద్దు మనం వాడు మన హృదయాల్లోకి వచ్చేసి ఏదేదో చెప్తా ఉంటాడు ఏదేదో శోధిస్తూ ఉంటాడు మన పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటాడు ఈ విషయం మనం తెలుసుకున్న ఇది శోధన ఇది పరీక్ష అని మనకు గుర్తెరగా గుర్తెరిగి అది వాక్యానికి ఏ రీతికి వాక్యానికి ప్రసారం ఉందా లేదా మనం పరీక్షించి ముందుకు పోవాలి వాటికి ఎక్కడ కూడా మనం అవకాశం ఇవ్వనప్పుడే మనకి దేవుడు మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు దేవుడు చూడండి తర్వాత పదకొండవ చేయంలో ఆయన ఎప్పుడు చూడు ఆయన అపవాదులు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆయన అధికారం చూపించలేదు అంత మాత్రం దేవుడు కుమారుడు కాకపోడు కాకపోలేదు ఈ కార్యాలు రాలని రొట్టెలుగా చేయలేదని పై నుంచి కింద పై నుంచి కిందకి రాలేదని చెప్పేసి దూకమని చెప్పి దూకనంత మాత్రం ఆయన దేవుడి కుమారుడు కాకుండా పోడు ఎందుకంటే ఆయన అపవాది కింద తర్వాత పదకొండవ వచనంలో నుంచే అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇది కూడా దేవదూతలు వచ్చానే పరిచర్యం ఎప్పుడు చేసినటువంటి పరిచర్య దేవదూత్తులు దిగి వచ్చిన ఆయన అపవాది వెళ్ళిపోయినాడు శోధించి వెళ్ళిపోయినాడు ఓడిపోయి వెళ్ళిపోయినాడు అప్పుడు వచ్చి దేవుడు దేవదూతలు ఆయనకు వచ్చి పరిచయం చేస్తా ఉన్నాడు అదే ముందు రాకుండా ఉండేది కదా అనుకోవచ్చు కదా అప్పుడు అపవాది వాడు అట్లా కాదు ముందే వచ్చి ఇప్పుడు ఆ దేవద ఇప్పుడు ఆయన ఆయన చెప్పినప్పుడు అవును అంటే ఇప్పుడు ఏంది ఇప్పుడు అపవాది శోధించినప్పుడు దేవుడు దేవదూత్తులు పిలిపించి ఆయన పరిచయం చేయించుకొని ఉండి ఉంటాయి ఆ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని ఉంటాయి అప్పుడు ఆయన ఏం చేసినట్టు అవుతుంది లెక్క చూడండి ఆలోచించండి ఆయన కింద మనం ఆయన ఆయన మాట విన్నవాడు అయిపోతాడు అంటే వాడిని సమానంగా అయిపోతున్నాం మనం అపవాదికి సమానంగా అయిపోతాడు నువ్వేంది నా చెప్పి నేను చేస్తా అని అంటే వాడికి లోబడుతున్నాం మనం ఇది మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఈరోజు ఎందుకంటే ఇదే విషయం మన జీవితంలో ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అపవాది ఈ రీతిగానే మనం చోిస్తూ ఉంటాం ఆయనకి ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆయన ఆ రీతిగా శోధించాడు రాళ్ళు మంది చేయమని ఎందుకంటే ఆయన చేయగలడు కాబట్టి ఆయన ఆ రీతిగా శోధించాడు ఈ రోజు కూడా మనకి చేయగలిగిన ఈ లోకంలో చాలా ఉన్నాయి మనం ప్రతిదీ చేయగలం ఈ రోజు ఈ లోకంలో వాటి మీద అదే రీతిగా అపాధి కూడా మనల్ని ఈ లోకంలో శోధిస్తా ఉంటాం వాడికి మనం ఏ రీతిగా సమాధానం చెప్పాలా వాక్యంతోనే సమాధానం చెప్పాలా వాడికి మాట మనం వినకూడదు వాడికి మనం లోబడకూడదు వాడి ముందు ఏదో మనకు గర్వం చూపించుకోవాలనుకోకూడదు ఎందుకంటే అపాధి రేపడిపోయి క్లెయిమ్ చేస్తారు అక్కడికి వచ్చేసి దేవుడి ముందు ఇదిగో నేను చెప్పినా వాడు చేసిండు ఇప్పుడు అదే ఇప్పుడు యశుప్రభా మాట చెప్పుకున్నాడు అనుకోండి ఆ అపాధి మాట వినుంటే ఇదిగో నేను అతనికి ఒక టాస్క్ ఇచ్చినా నేను మాట విన్నాడు నాకు పడిపోయిండు నేను నాకు పనిచేసిండు అని చెప్పి అంటాడు వాడు ఎప్పుడు ఏం ఏం చేయాలంటాడు అది మనకు ఉంటది హెచ్కల్ గ్రంథం లేకుండా వాడు ఎప్పుడు మన మీద నేరాలు మోక్తనే ఉంటాడు నిందలు ముక్తనే ఉంటాడు మోసం మీద మోపలేదా ఆయన చూస్తే మన యువత ఉంటది ఆయన శరీరం గురించి కరిపిస్తా ఉంటాడు ఆయన మిక్కు పని కాబట్టి ఎప్పుడు వాడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు పాపం చేయమని నువ్వు నీ గొప్పతనం చూపించుకోమని వాడు ప్రేరేపిస్తూనే ఉంటాడు నీ గర్వం చూపించుకో ఎందుకంటే వాడి గర్విష్టి మనల్ని వాడు గర్వం గర్వం గర్వం పెంచాలని చూస్తాడు నీకు ఏం తక్కువ నీకు లోకం నీకు చాలా డబ్బు ఉంది నీకు చాలా ఆస్తుంది నీకు ఏం తక్కువ ఎందుకు తగ్గాలనే ప్రేరేపిస్తూ ఉంటాడు దానికి మనం లోబడినమా అంటే ఇంకా మనం దేవుని కార్యం ఆయన పరీక్షించినప్పుడు మనం స్వస్థ బుద్ధి కలివాలని ఉన్నాం మన శరీరం కూడా స్వస్థ బుద్ధి కలిగి ఉండొచ్చు అప్పుడు మనం ఏమైపోతామంటే కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడు చోటు ఇవ్వాలి అదే ఈ శరీరము ఆయన సృష్టించింది ఆ రోజు అవాదాలు ఆయన ఏదైనా తోటలో ఈ శరీరం మట్టితో సృష్టించింది జీవవాయువు మనలో పెట్టిండు ఆయనలో ఉన్న జీవాన్ని ఈ శరీరంలో పెట్టి ఆయన చిత్తం నెరవేరుస్తూ ఉన్నాడు ఆయన రాజ మనల్ని తీర్చిదిద్దాలని చూస్తూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఇచ్చిన జీవము ఏదైతే ఆయన నుంచి వచ్చిందో దాన్ని ఈ శరీరానికి లోబడి మనం మరణానికి నడిపించుకోబోతా ఉన్నాం మనం గుర్తిరగల ఇది ఈ లోకంలో ఉన్నప్పుడు ఇది ఆయన అలో చేసిందని కాబట్టి మనం ఆయన వాక్యం ఉంది ఆయన వాక్యంతోనే మనం ముందుకు పోవాలి ఆయన వాక్యంతో ముందుకు పోయి మనం పోయినప్పుడే మనకు ఆయన రాజ్యానికి మనం వార్సలు అవుతాం తగ్గించుకున్నప్పుడే మనం వార్సలు అవుతాం ఏ విషయంలో కూడా మనకు అపవాది మనల్ని శోధించడానికే ఉంటాడు మన అంతరింద్రియాలని మన శరీరాలని ఆయన శోధిస్తూనే ఉంటాడు వాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనం ప్రతి విషయంలో ఆయనని మహింపరచాలి ఆయన ప్రతి విషయంలో ఆయన మహింపరచమని ఆయన మహిమ కలగాలి నువ్వు ఏ పని చేసినా ఆయన ఆయన మహిమ అని చెప్తే ఇందుకే అనమాట ఆయన పరీక్ష చేసినప్పుడు ఇప్పుడు మనం కూడా ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు వచ్చి టెస్ట్ చేసినప్పుడు బాగుందంటే మనకి ఎంత సంతోషం వేస్తుందో ఇది కూడా అంతే ఇట్లా అట్లనే ఉంటది వాడు వచ్చి నేను ఏదో విధంగా పడగొట్టడానికి నేను రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు వాడి డ్యూటీ అది నువ్వు దేవుని మార్గంలో ఉన్నప్పుడు వాడిని ఏం చేయలేడు నువ్వు దేవుని వాక్యంతో ఎదుర్కొన్నప్పుడు వాడిని నేనేం చేయలేడు అప్పుడు దేవునికి మహిమ కలుగుతూ ఉంటాడు వాడికి పడిపోయినప్పుడల్లా వాడి మాట మనం వినప్పుడల్లా వాడు ఎప్పుడైనా మన బలాన్ని చూపించాని ముందుకు నడుతూ ఉంటాం అపది మనం యూజ్ చేసుకోవాలంటే మన బలాల్ని మనం మనకున్న స్వేచ్ఛను చూస్తున్న వాడు మనం ముందుకు నడిపియాలంటారు కాబట్టి మనం దేవుని చిత్తం తెలుసుకొని ఆయన చిత్తాన్ని సరే ముందుకు నడవాలి ఈ అంతరింద్రియములు నిర్మించేది ఆయన మనం కంట్రోల్ లేకుండా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే కంట్రోల్ లేని ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు మనం అనుకోవచ్చు మన శరీరం అదుపులో ఉండట్లేదు మన శరీరం అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అది ఆటోమేటిక్ గా తలంపు అటు నా మైండ్ అంతా అటు నాకు అటు సిచువేషన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోతాం కోపం ఆపుకోలేకపోతున్నాను కొట్టేస్తా ఉన్నాను తిరగబడతా ఉన్నాను అని చెప్పి అనుకున్నప్పుడు నేను ఎంత దేవుళ్ళు ఉండాలని ఉండలేను అనుకున్నప్పుడు అది దేవుని ఆత్మ కాదది అదే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎట్లుంటారు అంటే మనకి రెండవ తిమ్మతి ఒకటి ఏడో వచనంలో రెండవ తిమ్మూతికి రాసినారు తిమ్మూత్తికి రాసిన రెండవ పత్రికలో ఒకటో దేహం ఏడో వచనంలో రాసి ఉంటారు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం ఆత్మ ఇవ్వలేదు చూడండి ఆయన మనకి ఇంద్రియ నిగ్రహం ఆత్మనే ఇచ్చాడు ఇంద్రియా ఇవ్వే కదా చూడండి పరీక్ష నిర్మించింది ఆయనే పరీక్షించేది ఆయనే దాన్ని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలనేది కూడా ఆయనే మార్గం చూపిస్తున్నాడు కాబట్టి ఇంద్రియ నిగ్రహం వల ఇంద్రియ నిగ్రహం అంటే మనం నిగ్రహించుకోగలం మన ఈ శరీరం మనం కంట్రోల్ చేయగలం మన ఆత్మలో ఉంటే ఎట్లా మనకి పాసిబుల్ అవుతుంది ఈ శరీరం మనం అపాధిలో కార్యంలో ఉన్నంత కాలం అపాధి చేర మనం చోటించినంత కాలం శరీరం మన అదుపులో ఉండదు ఎందుకంటే వాడి అదుపులోకి వెళ్ళిపోతుంది వాడు చెప్పినట్టే మనం చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో అప్పుడు మన సమస్ము ఇంద్రియ నిగ్రహం సమస్య మనం అదుపులో సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇంద్రియ నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ మనలో ఉంటుంది కాబట్టి మనం అపవాదికి ఏ విషయంలో చోటు ఇవ్వకూడదు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ తిరిగి తనకు ఆత్మ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఆత్మను మనం పొందుకునే వారు ఉండాలి నువ్వు నువ్వు ఎంతైనా చేయి నువ్వు ఆ టైంలో నువ్వు కంట్రోల్ లేకుండా బిహేవ్ చేసినావంటే నువ్వు ఖచ్చితంగా అపవాదికి లొంగిపోయినట్టే అపవాది ఎందుకంటే ఆయన ఆత్మని లేదు ఆయన నువ్వు ధరించుకోలేదు కాబట్టి కదా నువ్వు వాడికి చోటు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోయినావు అంటే దాని మీనింగ్ నువ్వు అపాధికి చోటు ఇచ్చినట్టే కదా దేవినాత్మ నీళ్ళు ఎట్లుంటుంది నువ్వు వాడు వచ్చి నిన్ను శోధిస్తా ఉన్నాడు నువ్వు కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తీక్ ఇష్టం వచ్చినట్టు పడుతూ ఉంటే ఎట్లా తెలుస్తా చెప్పండి నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావు నువ్వు ఎట్లా పడతావు నువ్వు కొంతమంది అయితే నేను కూడా చూశాను నేను కూడా అప్పుడప్పుడు ఉండటం ఇంతకు ముందు ఇప్పుడు ఇప్పుడు అంత లేను గానీ ఇంతకుముందు ఉన్నా ఖచ్చితంగా ఎప్పుడైతే నేను తీసుకునే వన్ ఇయర్ అవుతుంది బాప్తీసం అంతకుముందు ఉన్నా ఖచ్చితంగా ఒక్కోసారి మైండ్ కంట్రోల్ ఉండదు అన్నమాట రహితంగా ఉంటాం మనుషులు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఆ దాన్ని ఎట్లా మనం అప్పుడప్పుడు ఒకసారి మన మైండ్ మనకు కంట్రోల్ ఉండదు మనకి పోవాలని ఉండదు ఆ పని మనం చేయాలి ఉండదు కానీ వెళ్ళిపోతా ఉంటాం మనం అట్లనే వెళ్ళిపోతాం ఇష్టం ఉండకపోయినా వెళ్ళిపోతానే ఉంటాం ఎందుకంటే అది బలహీనతలాగా అయిపోయి దాన్ని జాలంటే మనకి ఏం కావాలంటే దేవుని ఆత్మనే కావాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే దేవుని ఆత్మనే కావాలి దేవుని ఆత్మనే మన ధరించుకోవాలి అని ఆత్మ మనలో ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ మన ఈ శరీరాన్ని జయించగలుగుతాం అది కంట్రోల్ పెట్టగలుగుతాం ఆత్మీయరీతిగా చూస్తున్నా కూడా శరీరం మనకి దేనికి సాదృష్టం మనకి మొదటి కొరందీలు పన్నెండు ఇరవై చూస్తే మొదటి కొరందీలు పన్నెండు ఇరవై చూడండి మొదటి కొరందీలు పన్నెండు ఇరవై అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యండి వేరు వేరు అవయములై ఉన్నారు చూడండి అవయములు మనము దేవుడు మన శరీరం అనమాట ఇవి ప్రకారం ఆయననే శరీరము ఆయన శరీరము మన మనం ఏమై ఉన్నామంట ఆయన అవయవంలో ఉన్నాం నువ్వు ఈరోజు చెయ్యి ఉన్నవా నువ్వు కాలు హృదయంగా ఉన్నవా ఆయన అవయవములు అన్ని శరీరం అంటున్నాడు ఈ రోజు అరి ఇటుగా లేరు ఆయన ఎట్లా చెప్పాలంటే క్రీస్తు యొక్క క్రీస్తు శరీరము శరీరము నుంచి వేరు వేరు అవయవములమై ఉన్న ఉన్నారు మనం ఒక్కొక్క అవయవం లాగా ఉన్నాం ఇప్పుడు ఒక అవయవం పనిచేయలేదు అనుకోండి అక్కడ అంతా ఇంకొక అవయవం మీద అది బటన్ పడుతుంది ఖచ్చితంగా నీకు కళ్ళు సరిగ్గా పనిచేయలేదు అనుకోండి ఒక అవయవం నీకు కళ్ళు సరిగ్గా పనిచేస్తే మిగతా వాటి మీద అంత కరెక్ట్ గా పనిచేయలేవు అన్నట్టు కాబట్టి ప్రతి అవయవం అవయవము అంటే ఆయన సంఘం అన్నట్టు ఆయన సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి అదే కదా ఆయన క్రీస్తు తల అన్నట్టు అవి సక్రమంగా పని చేస్తేనే ఆయన కార్యము నెరవేరుతుంది ప్రతి అవయవము సక్రమంగా పని చేస్తేనే ఆయన కార్యం నెరవేర్తుంది ఆయనకు సక్రమంగా పని చేయకపోతే ఒక వల్ల ఇంకో ఇబ్బంది కలుగుతూ ఒక అవయవం సరిగా పని చేయలేదు అవయవం పని చేయలేదు ఇప్పుడు మీకు చెయ్యి సరిగా పని చేయలేదు అది నేను పాపం చేయమని కళ్ళు ఉన్నాయి కళ్ళు పాపం చేయమని పిండిస్తా ఉన్నాయి అవి సరిగా పని చేయనప్పుడు మిగతా అవయవ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కూడా ఇప్పుడు ఈ కళ్ళు దాని వల్ల ఏమవుతుందంట పాపంలోకి వెళ్ళిపోతారు మిగతా వాటికి కూడా ఇబ్బంది అందుకనే ఆ నేమనుడు మనకు మత్స్యస్థ వర్గాలు చాలా వస్తుంది నీకు కను ని ఇబ్బంది పెట్టిన దాన్ని పీకి పరవేయమంటాడు మనం అర్థం చేసుకోవాలి ఈరోజు అంతే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మనం ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవం అయ్యున్నప్పుడు ఒక అవయవం వల్ల నీకు ఇబ్బంది కలుగుతా ఉంది ఒక అవయవమే నేను పాపానికి ప్రేరిపిస్తా ఉంది ఆయన అవయవం తీసేసి పడేయమంటాడు ఆ అవయవంతో ఉండి నువ్వు నిత్య నరగా పడే కన్నా అవయవం లేకుండా నువ్వు వచ్చి దేవుని రాజస్ దేవుని రాజం ఉంటాం మంచిది కదా అంటాడు కాబట్టి మనలో ఏ అవయవమైనా సరే నేను ఒక అవయవం ఉండొచ్చు మీరు అవయవం ఉండొచ్చు ఇంకొకరి ఇంకొక అవయవం అయిండొచ్చు ఏ అవయవమైనా సరే పాడైపోయిన ఎడలా అది నిన్ను ఇబ్బంది పెడుతున్న ఎడలా దాన్ని పీకి పడవేయమన్నాడు ఖచ్చితంగా అవయవాన్ని మనం పడవే పాట వేయాలి దాన్ని రెండు రెండో మాటలు కూడా దాన్ని తీసి అవతలేసేస్తే సక్రమంగా పనిచేస్తే అన్నాడు అంటే అవి దానివల్ల మనకి పాపం రాదు సక్రమంగా పనిచేస్తే కదా ఆ పాపం అనేది దాంతో పోతుంది మిగతాయి వాటికి ఇబ్బంది ఉండదు కదా కాబట్టి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే పరీక్ష పెట్టేది ఆయనే నిర్మించింది ఆయనే పరీక్ష పెట్టేది ఆయనే మనల్ని దాన్ని ఎట్లా జయించాలని చూపించేది కూడా ఆయనే కాబట్టి మనం ప్రయాసంతా కూడా ఆయన చిత్తం నెరవేర్చాలి ఈ లోకంలో మనం ప్రదేశ్లో అయ్యే ఉన్నాం ఆ జ్ఞానం మనం కలిగి లేకపోతే ఆయన ఇచ్చిన జీవం మనకి మట్టి శరీరంలో జీవం ఇచ్చింది ఆయన నుంచి మనం వచ్చినాం కాబట్టి మళ్ళీ మనం ఆయన దగ్గరికే పోవాలి కాబట్టి ఆయన కుమారులుగా మనం ఆయన రాజ్యాన్ని పొందుకోవాలన్నప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న ఈ అపవాది బంధకాల్లో ఉన్న శోధనని మనం జయించాలి ఎందుకంటే ఆ అపవాదికి లోకం మీద అధికారం ఇవ్వబడింది వాడిని నువ్వు ఎటో తీసుకొని చూస్తాడు నువ్వు వాడికి అవకాశ వాడికి చోటించినావా మనకి చోటించినవా నువ్వు వాటితోనే నరకంలో పడవే పడతావు లేదు నువ్వు దేవుని వల్లే ఆయన ఆయన వాక్యాన్ని సార్లు నడిచినవా ఖచ్చితంగా నువ్వు దేవదూత్తులు ఆయనకి ఏదైతే పరిచయం చేసారా ఆపద వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా రీతైన పరిచయం పైన కూడా చేయించుకుంటాం మనం కూడా రీతైన పరిచయం చేయబడుతుంది ఆయన రాజ్య పరసులు మనం ఉంటాం ఆయన సంతోషంలో మనం పాల్గొందుకుంటాం కాబట్టి ఈ శరీరానికి మనం లోబడకూడదు శరీర కార్యాలకి మనం లోబడకూడదు శరీర ఈచలను కూడా మనం ఎప్పుడు పట్టించుకోకూడదు ఎందుకంటే వాడు ఎప్పుడు శరీరం నుంచి శరీరం నుంచి మనల్ని అటాచ్ చేస్తూ ఉంటాడు మనమే దాన్ని పడిపోతూ ఉంటాం కళ్ళు ఎవో కావాలంటే నోరు ఏదో ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది ఏదేదో ఆిస్తూ ఉంటది హృదయం ఏదేదో కోరుకుంటూ ఉంటది సరిపోదు మనకి ఒకటి ఒకటి సరిపోదు ఇంకా రెండు కావాలంటే నది అవసరం కొలదు ఆయన నేను ఫస్ట్ పైన ఉన్న వాటిని వెతుకొని తర్వాత నీకు కావాల్సిన నీకు అనుగ్రహ్ంబడి అన్నాడు కదా నువ్వు ఈ లోక మీద ప్రయాసపడి ఈ లోక వాటి మీద నువ్వు ఆశపడి పరిగెత్తినప్పుడు ఏమవుతుంది ఈ శరీరానికి కావాల్సిన సమకూర్చుకోవడానికి నువ్వేం చేస్తావు వాటి కోసం పరిగెత్తినప్పుడు నువ్వు ఆయన రాజ్యాన్ని నెరవేర్చలేవు ఆయన చిత్తాన్ని నువ్వు ఫస్ట్ మనం వాటి ఆయనకు ఆయన వాటి కోసం మనం వెతకాల ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనం పైన ఉన్న వాటిని ఎత్తుకాలి ఆయన నీతిని మనం వెతకాలి మనం ఎట్లా జీవిస్తే హిద్దమవుతుందో ఆయన అపవాదికి అప్పుడు ఏసు ప్రభు కూడా అపవాదికి లొంగకుండానే ఆయనకు లొంగిపోకుండా ఆయన ఆయన మాట వినకుండా దేవుని వాక్యతను జయించి వచ్చిన తర్వాత ఆయన దేవతలు చేశారు ఎందుకంటే దేవుని చిత్తమైన నెరవేర్చిడు కాబట్టి ఆయన కార్యాన్ని కూడా దేవుడు నెరవేర్చినట్టు అదే కదా దేవుని దేవతకులు వచ్చి పరిచయం ఆయన ఆకలి దప్పిగా అపవాది వచ్చి శోధించినాడు బలహీన టైంలో ఆయన బలహీనంగా ఉన్నాడు కొద్దిగా శారీరకంగా బలహీనంగా ఉన్న టైంలో వచ్చి అటాక్ చేసినాడు ఆయన ఆయన పడిపోలే ఆయన జయించినాడు అదే రీతి ఈ రోజు మనం బలహీనంగా ఉన్నామా బలహీన ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని మనం హృదయంలో చోటించి ఆయన వాక్యాను సరే మనం నడిచినప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఆయన మనకు కావాల్సిన అన్ని అవసరం ఉంటాడు ఆయన అక్కడ ఉపవాసం ఎందుకు ఉంటే చిత్తం నెరవేర్చడానికి కదా ఆ దేవదూతం ఇప్పుడు ఆయన అపవాది వచ్చి తిండి కోసం ఆయన నలభై రోజుల ఉపాసం తిండి కాదు ఆయన ప్రయాసం అంతా వాళ్ళు వచ్చి రాళ్ళు రొట్టెలు చేసుకోమని తినమంటున్నాడు ఎందుకంటే ఆయన వెతకలే దేవుని చిత్తం కరెక్ట్ గా నెరవేర్చాలి నేను అపవాది శోధకుండా జయించాలి నేను అని చెప్పి మైండ్ లో పెట్టుకున్నాడు కాబట్టి వాడు ఎన్ని రకాల శోధించాలని ట్రై చేసిన ఇన్ని సమస్తం ఇస్తారని ఆయన చెప్పిన నువ్వు ఈ పాపం చేస్తే నీకు ఇది దొరుకుతుంది అది దొరుకుతుంది నీకు తిండి వస్తుంది నీకు డబ్బు వస్తుంది అని చెప్పి ఎన్నో రకాలుగా ఆ దేవుడిని ప్రేరేపించినా కూడా దేవుడు పడిపోలే ఎందుకు ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు ఇవన్నీ కూడా ఆయనకి ఆటోమేటిక్ వచ్చేస్తాయి అక్కడ వాగ్దానం నెరవేరిందా లేదా వేసుకోవడం దగ్గర అన్నమాట ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆప్వాదం చేయించాడు ఆయన బల ఆయన శరీరం ఉన్నాడు కాబట్టి బలహీనతలన్నీ వచ్చి దేవతలు వచ్చేసి వెళ్ళిపోయిన అదే రీతిని మనం కూడా ఉండాల ఫస్ట్ మనం ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు ఈ లోకంలో మనం కావాల్సిన ఆటోమేటిక్ అవన్నీ వస్తాయి మనం అనుకోవచ్చు ఈ రోజు మన దగ్గర ఏమి లేదు మనం ఎట్లా ముందుకు పోతాం ఎట్లా మనం చేసుకుంటాం మనం ఇట్లా ఇంకా బలహీనతలు ఉన్నాం బలహీనతలు ఉన్నాం మనం ఎట్లా ముందుకు సాగాలని ఆలోచిస్తూ ఆగిపోయి ముందు మనం ఆయన స్టార్ట్ చేసినప్పుడు మనకేమి లేవు అని అనుకోవచ్చు కానీ మనం ఆయన నీతిని వెతికినప్పుడు ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు అవన్నీ అనుగ్రహించబడతా ఉంటాయి మనం అనుకుంటాం వాడు పది అడ్డం పడుతా ఉన్నాడు పది దాంట్లో ఉన్నాడు పది దాని డ్యూటీనే అది అపవాది డ్యూటీనే అది వాడు పదే పది మీద విజయం సాధిస్తున్నావు అంటే నువ్వు దేవుని నువ్వు నీ హృదయంలో చోటు లేదన్నట్టు అవన్నీ ఎట్లా సాధిస్తాం మనం దేవుడి జ్ఞానం మన దగ్గర ఉంటేనే కదా ఇంకో వాక్యం ఉంది అది ఎక్కడ ఉందంటే సామెతలో ఉంటుంది సామెతలో ఒకటి ఒకటి అధ్యయనంలో ఉంటుంది ఒకటి ఏడు సామెతలో ఒకటి ఏడు యహోందు భయభక్తులు కలిగి తెలివికి మూలము మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదు యహో వందు భయభక్తులు కలిగి తెలివికి మూలం మనకి అపవాది మనం పదే పదే పడిపోతున్నాం అంటే ఆయన వాక్యం మనం లేదు ఆ తెలివి లేదనేది అీనింగ్ మనకి తెలివి ఎప్పుడు వస్తుందంట ఆయనకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే భయభక్తులు ఆయన దేవునికి మనం భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడం ఆటోమేటిక్గా అవన్నీ కాబట్టి మనం దేవునికి ఏ విషయంలో మనం తృణీకరించకూడదు ఆయన ఆయన వాక్యం మనకు ఎందుకు ఉందంటే మనల్ని జీవంలోకి నడిపించడానికి వాడు ఏదేదో ఏదేదో ఈ రకాలుగా నేను శోధించాలని చూస్తూ ఉంటాడు నేను పదే పదే పడవేస్తా ఉంటాడు మనం అనుకుంటాం చాలా నేను కూడా ఒకప్పుడు అనుకున్న చాలా రోజుల ఏమనుకున్నట్టు నేను రావాలనుకున్నా ఎందుకు రాలేకపోతున్నా బయటకి పదే పదే ఎందుకు ఈ బలహీనతలు బలహీనత అని పేరు పెట్టుకుంటానికి బలహీనత కాదదు దేవుని వాక్యం ఈ హృదయంలో చోటలు నేను రాలేని బలహీనత నుంచి బయటికి ఇంకా నా జీవితం ఇంతే దింతనే అయిపోతుందేమో అని చాలా నేను అనుకున్నా ఉన్నాయి నాకు బలహీనత ఒకప్పుడు ఉండే ఈ రోజు నేను కాన్ఫిడెంట్ చెప్తున్నాను ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నేను అవన్నీ జయించేశాను ఎందుకంటే నా భయం వేసింది ఆయన నుంచి దేవుని నేను ఊహించలేను ఆయన తెలుసుకున్నప్పుడు మనకు భయం కలుగుతుంది ఖచ్చితంగా భయం కలగాల ఎందుకంటే మనం మాటలు చెప్పలేమైనండి వాడికి ఈ రోకమే అధికారం ఇచ్చాం ఆయన ఎందులో భయభక్తులు కలిగి ఉంటే వాడి మీద ఎప్పుడు పడిపోవు అంత ముందల్లా మనకు భయం లేదని దాని మీనింగ్ వాడు ఊరికే మనం ఆ పాపం చేస్తా ఉన్నామంటే దేవుడి మీద భయపడ్డప్పుడు నువ్వు ఎందుకు ఆ పాపం చేస్తావు ఒక తండ్రి ఒక ఇంట్లో ఒక వస్తువు పెట్టిండు నువ్వు ముట్టుకోవద్దు దాన్ని పడి అని చెప్పి ఒక ఆగ్నిచ్చి వెళ్ళిపోయి అనుకో బయటకి ఆ పిల్లడుకి తండ్రి మీద భయం ఉంటే తండ్రి వచ్చిన దాకా కూడా ఆ వస్తువును ముట్టుకోడు అదే భయం లేకపోతే ఆ నట్టే చెప్తుంటాడులే నేను ఏమైంది చూద్దామని చెప్పి నువ్వు పోయినావు అనుకో ఏమవుతుంది నువ్వు కోపానికి గురవుతావు అదే ఇక్కడ కూడా ను భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఇవన్నీ ను ప్రతి దాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోగలదు అదే తెలివికి మూలం అంట ఆ తెలివే దేవుడు మనకి అది మనకు అవసరం ఈ రోజుల్లో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నీకు తెలివి వస్తుంది అన్ని వస్తాయి నీకు ఈ లోకంలో నీ భయం పుట్టిందంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తావు భయం భయం పుట్టి ఏ పని మనం చేయలేం కదా ఈ రోజు ఈ లోకంలో ఇప్పుడు పలానా ప్లేస్కి ఇప్పుడు వయస్సు బాధితులు వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ ఏరియాలో పోవాలంటే మనకి చాలా సార్లు నాకు నేను కూడా ఫస్ట్ లో ఆ ఏరియా సైడ్ ఆ దరిదాపులో పోవాలంటేనే భయపడటండి ఎందుకు అక్కడ పోతే ఎడంటుకో ఎక్కడ అంటుకుంటుందో వైరస్ ఎక్కడో వచ్చి దాని అదే రీతి నువ్వు దేవుడికి భయం దేవుడి పట్ల నీకు భయం కలిగి ఉంటుంటే నువ్వు ఆ రీతిగా వెళ్ళవు అపవాదికి చోటు ఎందుకంటే అది నీకు తెలుసు అక్కడికి వెళ్తే ఆ వైరస్ అంటుకుంటే ఈరోజు ట్రీట్మెంట్ ఇస్తారో లేదు నా దగ్గర అది ఎట్లయితుందో నేను పోతానే భయపడితే మనం ఆ ఏరియాలో కూడా పోం అదే భయం మనం కూడా దేవుని పట్ల కలిగి ఉంటారు ఈ లోకంలో చిన్న చిన్న వాటికి మనం భయపడతా ఉంటాం అంటే దేవునికి ఎందుకు భయపడమే దేవునికి భయపడాలి మనం దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి దేవు మనకు వాక్యంగా ఉంటుంది భయభక్తులతోనూ ప్రేమతో ఆరాధిస్తాం పూర్ణ హృదయంతో ఆరాధించమని దేవుని పట్ల భయభక్తులు భయం ఉండు ఉంటేనే మనకి తెలివి ఆ భయం మనం కలిగి ఉండాలి ఈ లోకంలోనే చిన్న చిన్న వాటికి మనం భయపడుతుంది దేవునికి ఎందుకు భయపడం మనం కాబట్టి మన దేవునికి భయపడి మనం ప్రతిదాన్ని నెరవేర్చగలుగుతాం ఆ ఏముందిలే అని అట్లే చెప్తా ఉంటాడు ఆ వాక్యం అట్లా ఉంటుంది అది ఏం కాదులే అని లైట్ తీసుకున్నాం అంటే నీలో భయం లేదన్నట్టు నీలో అపవాదిక చోటు ఉందన్నట్టు అది నేను ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలుసు నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చలేవు ఆయన కార్యాలు నెరవేర్చలేవు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను నేను చెప్పాలనుకు ఆ దేవుడు నాకు చూపించింది ఈ శరీరము ఆయన జీవ వాయువు ఆయనలో నుంచి బయటకు వచ్చింది ఆయన నుంచి మనం బయటకు వచ్చినాం ఆ శరీరం ఆ మట్టి బొమ్మ తయారు చేస్తుంది అక్కడ మట్టితోనే బొమ్మ తయారు చేసి జీవము ఆయన నుంచి ఆయన నోట్ల నుంచి ఆ జీవం వచ్చినప్పుడు ఆయనలో నుంచి వచ్చినప్పుడే ఆ మనిషి అయింది అట్లనే మనం ఆయన దగ్గర నుంచి వచ్చినాం కాబట్టి ఆయన కార్యమే మనం నెరవేర్చాలి ఆయన రాజ్యానికి మనం వార్తలు ఉండాలి ఈ లోకంలో అపాధికి అధికారం ఉంది వాడు మనల్ని ప్రయత్ని పడగొట్టడానికి ఉంటాడు ఎందుకంటే వాడు డ్యూటీనే అది కాబట్టి వాడికి మనం పడిపోకూడదు దేవుని భయ దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి ఈ శరీరం అంటే మెయిన్గా మనం జయించాలి ఈ శరీరం మనకు కా ఎన్నో అడుగుతూ ఉంటుంది ఎన్నదో చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది కానీ మనం వాటికి లొంగిపోకూడదు ఎందుకంటే మన వాక్యం ఉంది ఆయన ఆత్మ మనల్ని సెల్ఫ్ కంట్రోల్ చే ఆయన ఆత్మ ఉంటే మనం సెల్ఫ్ కంట్రోల్ చేయడం చేసుకోగలుగుతామని కాబట్టి ఆయన ఆత్మను నడిపి మనందరికీ ఉండాలా మనం అపాధికి చోటు ఇవ్వకూడదు ఎందుకంటే మనకు తెలుసు దేవుడు పెట్టింది దేవుడు అనుమతించిన అపవాదే అని మాకు తెలుసు కాబట్టి వాడికి మనం పడిపోదు తెలిసినప్పుడు ఇంకా తెలియని వాళ్ళు పడిపోతూ ఉంటాం తెలిసిన వాళ్ళు మనం ఇంకే జాగ్రత్తగా ఉండాల తెలియదు ఇప్పుడు వాడు తెలియదు అనుకోండి ఇప్పుడు గుంతుంది ముందు రోడ్ లో పోతే గుంతుందని చెప్పేసి వాడు తెలుసు తెలియదు తెలియదు అనుకోండి వాంతులు ముందుకు వెళ్ళి గొప్ప పక్కన పడిపోతాడు తెలిసినోడు కావాలని చెప్పి వాంతులు ముందు పడిపోడు కదా అక్కడ గుంతుందని తెలుసు అదే రీతిగా అక్కడ మనకు తెలుసు ఈ లోకంలో వాడు ఎందుకు ఉన్నాడని వాడు పరీక్షించడానికే ఉంటాడు మనం కాబట్టి మనం వాడికి పడిపోకూడదు వాడి పడిపోవడం దేవుని చిత్తం కాదు వాడి మాట వినడం మనం దేవుని చిత్తం కాదు ఈవెందో మనం ఆయన వాడికి వాడు చెప్పిన వాడిని మనం చేయగలుగుతాం వాడు ఏసుప్రం ఆ రోజు చేయగలడు ఆ ఆ టైంలో ఎందుకు చేయలేడు ఆయన మనం ఇంతా చెప్పుకున్నాను కదా రాళ్ళ నుంచి నీళ్ళు ఇచ్చినాడు నీళ్ళ నుంచి ఆయన ద్రాక్ష రాళ్ళని రొటేళ్ళు చేయలేడు చేయగలుగుతాడు ఆయన చేయలేదు ఎందుకంటే వాడి ఆజ్ఞ ఆయన లోబడేది అనేది మనం ఈ రోజు మనం మన మైండ్ పెట్టుకోవాలి వాడికి ఏంది నేను లోబడేది అపవాదికైంది నేను లోబడేది అయితే మైండ్ పెట్టుకోవాలి మనకు తెలుసు మనకు బైబుల్ వాక్యాలన్నీ తెలుసు అది దేవునికి వ్యతిరేకమైంది ఏది దేవునికి అనుకూలమైంది అనేది తెలుసు మన రోజు ఇంటనే ఉన్నాం దానికి వ్యతిరేకంగా మనం చేయాలనుకున్నప్పుడు దానికి ఆ సిచువేషన్ మనకు వస్తుంది ఆ వాక్యాన్ని మనం ఫిల్ఫిల్ చేయాలన్నా ఆ వాక్యాన్ని మనం పాటించాలా లేదనే సిచువేషన్ మనకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పాటించాలా ఆ అది కష్టంగా ఉన్నా సరే మన హట్ అవుతున్నా సరే నిన్న నిన్న దినం బ్రదర్ చెప్పిండి బ్రదర్ ఏమని చెప్పిండు శ్రమలో దేవుని మన సాక్షి శ్రమలు సహించిన ఇలా దేవునికి హితం అది దేవునికి ఇష్టం శ్రమలు సహించడం ఎందుకంటే ఆయన నిమిత్తం నువ్వు శ్రమ పొందుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఫలం పొందుకుంటావు అదే కదా మన విశ్వాసం మనం అందుకే కదా క్రిస్టియాలో వచ్చింది మనం క్రిస్టియన్స్ గా ఎందుకు పిలుబడుతున్నాం క్రీస్తులు మనం ధరించుకున్నప్పుడు ఆయన ఆజ్ఞలు మనం పాటించకుండా క్రిస్టియస్ అంటే ఎందుకు క్రీస్తులు ధరించుకున్న వాళ్ళని మీనింగ్ నువ్వు ఆయన ఆజ్ఞ పాటించుకున్న వాళ్ళని ఎలా ధరించుకున్నాడు అవుతావు నువ్వు అపాదికి లోపడినప్పుడు మనం ఏమైపోతాం అపవాది సంతానం మనం క్రిస్టియన్స్ అవ్వం మనం వాళ్ళ అపవాది దుష్ట సంతానం సర్ప సంతానం కదా అంటే మనం వాడి సంతానం అయిపోతుంది ఎందుకంటే వాడి మాట మనం వింటున్నాం కాబట్టి వాడు మన బలికిన పరిస్థితి శరీరం విషయంలోనే శరీర కార్యాలు ఏదైనా సరే శరీరానికి కంఫర్ట్ కావాలంటాడు శరీరానికి నువ్వు ఎందుబాబు ఎందుకు ఇట్లా కష్టపడాలా కంఫర్ట్ తీసుకో బాడీని ఎందుకు స్ట్రెయిన్ పెడతావు అంటాడు అండ్ మనం బాడీని శ్రమ పెట్టాలా ఎందుకు దాన్ని కంఫర్ట్ చేయడానికి మనం ఈ లోకంలో లేదు దాన్ని శ్రమ పెట్టాయినా సరే మనకు దేవుడు కార్యాలను నెరవేర్చడానికి దేవుడు మనకు ఆ బాడీ ఇచ్చింది పరీక్షిస్తాడు నువ్వు ఆ దాన్ని ఆ టైంలో నువ్వు నేను ఇచ్చినా కదా నీకు బాడీ నువ్వు ఆ నీకు నీకు శరీరం నేను ఇచ్చిన నువ్వు నా కోసం దాన్ని ఎంత శ్రమ పెడతా అని పరీక్షిస్తాడు నువ్వు పరీక్షించావా నువ్వు ఇప్పుడు నీ పిల్లలకి ఏదో చదువు చెప్పినప్పుడు ఫస్ట్ ఇంత ఇంత డబ్బులు పెట్టి చదివిస్తున్నా ఎగ్జామ్ పెట్టుకుని వదిలేస్తావా తెలిసినప్పుడు వాడు ఎంతవరకు నిలబడగలుగుతాడు నీకు అసెస్మెంట్ ఎట్లా తెలుస్తుంది అదే దేవుడు కూడా పరీక్షిస్తాడు ఎవరి ద్వారా పరీక్షిస్తున్నాడంటే అప్పటి ద్వారా పరీక్షిస్తాడు వాడు ఈ లోకంలో తిరుగుతున్నాడు అందుకు ఎవరిని మింగుతున్నా అని దేవుడు తలుచుకుంటే ఆపొచ్చు కదా ఎందుకు తిరగలవాడు ఈ లోకంలో మింగడానికి దేవుడు అంత శక్తివంతుడు కాదన్నా దాన్ని దేవుడు శక్తివంతుడే కదా దేవుడు సర్వలోక సృష్టికర్త మొత్త మొత్తాన్ని సృష్టి ఆది సంభూతుడు అంటే ఏంటి ఆదిని కలుగజేసింది ఆయనే అంటే ఫస్ట్ ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయననే క్రియేట్ చేశాడు వాడి క్రియ వాడిని కూడా ఆయననే క్రియేట్ అపవాది కూడా ఆయననే సృష్టించాడు వాణ్ణి అపాదిని దేవుడు ఆపలేడా ఎందుకు ఆయన బిడ్డలు మింగుతుంటే ఆయన ఉంటాడు ఒక్క వాక్యాన్ని చూపించి ముగించేస్తాం ఏమనుకోకండి మూడవ అధ్యాయ ఆది కాండము మూడవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో ఇరవై రెండు వచ్చినా అప్పుడు దేవుడైనా యహోవా ఇదిగో అదికాండ మూడో ఇరవై అప్పుడు దేవుడిని యోహో వైదికం మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు అయ్యాను చూడండి మంచి చెడ్డలు ఎరుగునట్లు మనలో ఒకని మనలో అంటే ఎవరు చెప్పండి దేవుడే చెప్తున్నాడు అంటే ఆయన కూడా ఇన్క్లూడ్ అక్కడ మనలో అన్నంటే ఆయన ఉన్నాడు మిగతా వాళ్ళు ఉన్నారండి మనలో ఒకని అంటే మనం చూడండి దేవుడు కూడా కలుపుకొని చెప్తున్నాడు ఆయనకు మంచి చెడ్డలు తెలుసు దేవుడికి అట్లనే నీకు కూడా మంచి చెడ్డలు ఈ రోజు తెలుసు మంచి చెడింది అనేది తెలుసు తెలిసి తెలిసి నువ్వు చెడుకే ఎందుకు పోతున్నావు ఈ రోజు తెలిసినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఎంత భయభక్తులు కలిగి జీవించాలా మంచి చేత తెలుసు కాబట్టే దేవుడు వాడికి అధికారం ఇచ్చిండి ఈ రోజు మనకు తెలుసు మంచి ఏదో తెలుసు నీ తెలియదు అంటే మాత్రం ఖచ్చితంగా అబద్ధమే నేను ధ్యానం చెప్తా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన అంతరాత్మ అనేది ఖచ్చితంగా నిన్ను హెచ్చరిక అనేది ఖచ్చితంగా చేస్తాను దేవుని ఆత్మ ఉందా నీకు మనస్సాక్షి అనేది ఖచ్చితంగా నీకు ఈ తప్పు చేస్తున్నావు అనుకో అంటే బాబు ఈ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నీ మనసు ఖచ్చితంగా నీకు అనిపిస్తుంది మనిషి రూపంగా నువ్వు గుట్టుంటే జంతువులకు ఉందో లేదో మనకు తెలియదు కానీ మనిషిగా మనం పుట్టినాం కాబట్టి మనకు ఖచ్చితంగా అది ఉంది ఎందుకంటే దేవుడు ఆ రోజు ఆదామ ఫ్రూట్ తిన్నాడు కాబట్టి అది మనకు అట్లా వచ్చింది మంచి చెడ్డులు మనం విరిగినట్లు మనలో ఒకటి అంటే అంటే వాళ్ళతో పాటు మనం ఉన్నాం మనం గుర్తు మనం ఏదో వేగ్గా ఈ లోకంలో లేము ఏదో ఊరికట్లా లేము ఒక పర్పస్ మీద మనం ఉన్నాం మనలో ఒకటి వాడు ఆయనంటే ఆదాము ఆదామని అతను మంచి చెడ్లు దేవుని పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకటి వంటి వాడు వాళ్ళకెంతైతే జ్ఞానం ఉందో అంతే ఇనకు తెలుసు కాబట్టి అందుకే ఆయన అపాధికి పరీక్షించడానికి అపాధిని పెట్టి ఆయన ఆయన బంధించలేక కాదు వాడికి ఎందుకు అధికారం వేయలే లోకం మీద ఆయన కావాల్సిన పనికి వస్తువులను మాత్రం ఆయన పట్టుకుంటాడు ఏది పడితే అది ఆయన ఎంతవరకు వీళ్ళు నన్ను గుర్తు ఎంతవరకు నాకు చోటిస్తారు మంచికి ఎంతవరకు చోటిస్తారు వీటి మీదే కదా తీర్పు తీరుస్తానంటే అందుకే కదా నువ్వు చేసిన క్రియల చొప్పున నీకు ఫలం ఇస్తానంటాడు ఎందుకు అందుకే కదా నువ్వు మామూలుగా వెళ్ళిపోతే నీకు పరీక్ష అయితే లేకపోతే నీకు ఫలం ఎట్లు ఇస్తాడు నీకు మార్క్స్ ఎట్లేస్తాడు ఆయన నీకు పరీక్ష లేకపోతే నీ మార్క్స్ ఎట్లేస్తాడు నేను మార్కులు రావాలా నువ్వు నువ్వు మనకి ఈ లోకంలో ఎగ్జామ్ పెడితే మనం ఏమనుకుంటాం మంచి మార్కులు రావాలా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని నేను ఫస్ట్కి వెళ్ళిపోవాలని మన తాపత్రయం ఉంటుంది తాపత్రయం ఉన్నవాళ్ళు చేస్తాం మనం ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం అది పరీక్షలో మనం పాస్ అవ్వాలని చదువుకుంటుంటాం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం ఒకటి పదిసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అని చూస్తూ ఉంటాం నెంబర్ వన్ రావాలి అదే రీతి ఎక్కడ కూడా ఉండాలి మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి వాక్యాన్ని ఒక రోజు కష్టంగా ఉంటుంది ఈ రోజు చూడగానే ప్రాబ్లం అర్థం కాదు నువ్వు ఫస్ట్ రావాలని మైండ్ లో ఉన్నప్పుడు ఈ రోజు కష్టంగా ఉంది రేపు కష్టంగా ఉంటుంది వారం రోజులు కష్టంగా ఉంటుంది పది రోజుల తర్వాత ప్రాక్టీస్ చేయడం మీకు అర్థమవుతాడు అదే రీతిగా మనం కూడా ప్రయాసపడడం ఎందుకంటే మనం మంచి చెడ్డలు ఎరుగున్నాం వాడి అపవాది వాడి పర్పస్ వాడు ఫిల్ఫిల్ చేస్తూనే ఉంటాడు వాడి ఎందుకైతే ఇక్కడ తిరుగుతున్నాడో వాడు వాడు తిరుగుతూనే ఉంటాడు వాడిని పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు వాడు డ్యూటీనే అది ఈరోజు మనం ఎంత ఎందుకంటే మన జ్ఞానం కలిగి ఉన్నాం దేవుని ఆయన చూపి చెప్తున్నాడు మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడు కానీ మనం వాళ్ళలో ఒకని వంటి వాళ్ళు పైన ఎవరైతే ఉన్నారో దేవునితో పాటు మిగతా వాళ్ళు వాళ్ళలో ఒకని వంటి వాళ్ళు మనం ఈరోజు మనం అంతటి జ్ఞానం ఉన్న మనం ఎందుకు అపవాదలో పడిపోతున్నాం మనం పోయి ఎందుకు దేవుని ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం హృదయంలో చూపించట్లేదు కాబట్టి ఈ శరీరానికి మనం లోబెడుతున్నాం కాబట్టి ఆయన ఆత్మ మనలో ఉండి ఆయన ఆత్మ మనలో నడిపిస్తామంటే మనం వీటన్నిటికి చోటు ఇవ్వము వీటన్నిటికి మనం ఈ లోకం దాని గురించి మనం ప్రయాస పడడం మనం ప్రయాస పడకూడదు కూడా ఆయన రాజ్యాన్ని మనం నెరవేర్చుకోవాలి ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మనం ఎందుల మీద కూడా పడిపోకుండా అపవాదికి చోటు ఇవ్వకూడదు తెలిసి తెలిసి మనం తప్పు చేయకూడదు నీకు తెలుసు కదా నేను చెప్పాను కదా నీకు ఈ దేవుడు అంటాడు నువ్వు ఈ పాపం ఎందుకు చేసినావు పలానా టైంలో అంటే నువ్వు ఆయన ముందు ఏది దాచలేవు ఎందుకంటే ఆయన అంతరంగం పెరిగిన దేవుడు నీకు ఆ టైంలో నేను నీకు ఆ టైంలో వాక్యాన్ని గుర్తుకొచ్చింది కదా మరి నువ్వు ఎందుకు వాడికెళ్ళి లొంగిపోయామని దేవుడు అడుగుతున్నా సమాధానం ఏం చెప్పినప్పుడు మనం ఏం చెప్పలేము మనం చెప్పలేము ఎందుకంటే ఆయన మన వాడు కాదు మనం ఈ లోకంలో తప్పించుకొని పోవచ్చు ఇక్కడ ఈ లోకంలో జనులు పట్ల తప్పించుకొని పోవచ్చు కానీ ఆయన ముందు మనం ఎప్పుడు తప్పించుకోలేం తీర్పు దినం వచ్చినప్పుడు మనం తప్పించుకోలేము ఎందుకంటే ఏవేవో సాకులు మనం చెప్పడానికి లేదు ఆ రోజు ఆ తలాంతులు తీసుకున్న అతను కూడా అట్లనే ఏదోదో చెప్పాలని చూసిండు కానీ అని చెప్ప ఆయన వినలేదు తీసుకొని పోయి ఆ పడేసిండు చీకట్లో బంధించేసిండు అతన్ని ఆ ఒక తలాంతు తీసుకున్న అతను నువ్వు ఎన్ని కథలు చెప్పినా ఎందుకంటే ఆయన వాక్యాలనే నీకు తెలుసు నేను మంచి చెట్లు నువ్వు వెరిగే స్టేజ్ లో ఉన్నావు కాబట్టి నువ్వు అపవాది కార్యమని తెలిసి తెలిసి కూడా చేస్తా ఉన్నావు అది అది మనం చెప్పలేము అది దేవుని చిత్తం కాదు ఆయన వాక్యాన్ని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనం ఆయన వాక్యాన్ని నెరవేర్చు కాబట్టి దేవుడు మనకు ఆ రీతిగా జ్ఞానం ఇవ్వాలి అపవాద చేతిలో మనం ఎప్పుడు మూతకోకుండా అవాదీ కారాలు మనం పడిపోకుండా ఆయన ఆయన చిత్తం మనం నెరవేర్చుకుని ఈ నుంచి మనం ఆయన ఆయన చిత్తం నెరవేర్చే ఆయన దగ్గరికి వెళ్ళాలని మనం ప్రార్థిద్దాం అల్మో పరిశుద్ధ మోహన్ రాష్ట్ర పాకానికి రంగుల దేవానికి వంద నాలుగు తండ్రి మీకు ప్రభావ అవును ప్రభావ తండ్రి నా తండ్రి మేము ఆయన మీ నుంచి వచ్చిన వాళ్ళం ప్రభా తండ్రి మీరు జీవ వాయువును ఈ యొక్క మట్టిలో ఊదినారు కాబ అట్లా ఉదబట్టే ప్రభావ తండ్రి మేము ఈ రూపంలో తిరుగుతున్నాం ప్రభా అవును ప్రభా ఆయన సృష్టి నేను రుతుంపు ముని రు అంటే ప్రభావ ఆ వ్యక్తం ప్రభావ ఈరోజు మాత్రం నాకు అర్థమైంది ప్రభావ నా తండ్రి నా ప్రభావనైనా మేము నీ నుంచి వచ్చిన వాళ్ళం ప్రాభా నా తండ్రి నీలోంచి మేము బయటికి వచ్చినా ప్రభా కాబట్టి ప్రభావం అయినా మళ్ళీ మీ దగ్గరికి రావాలా ప్రభావ నా తండ్రి నైనా నువ్వు ఏవైతే ఆర్జలు మాకు ఇచ్చిన ప్రభావి ఫాలో అవ్వడానికి ప్రభావ అవన్నీ మేము ఫాలో అవ్వాలా ప్రభావం నాకండి ఇది అవును ప్రభావి ఈ రోజు ఈ లోకం తిరుగుతూ ఉన్నాడు నా తండ్రి మీరు అధికారం ఇచ్చిన ప్రభావి లోకం మీద మమ్మల్ని పరీక్షించడానికి ప్రభావ నా తండ్రి వాడిని ప్రభావం మేము పరీక్షలోతి దాంట్లో మేము పాస్ అవ్వాలా ప్రభావాస్ కావాలి ప్రభావ నా తండ్రి నెంబర్ వన్ న్యాంక్ కోసం మేము పాటు పడాలా నా తర మీ ముందునైనా మీరిచ్చే ఫలం కోసం మేము నా తండ్రి ఆతృతగా మేము ఎదురు కాబట్టి ప్రభా అటువంటి విశ్వాస జీవితం మాకు రావాల ప్రభావం మాకు కావాల ప్రభావం అటువంటి జీవితమే మాకు కావాల ప్రభావం నా తండ్రి అపవాదికి లోబడుతున్నాయి ఎల్లప్పుడు మేము పాపిస్తాన ఎప్పుడు మీ ముందు పాపాలు ఒప్పుకుంటా అట్లా కాదు ప్రభా మా జీవితం ఉండాల్సిన ప్రభావం ప్రతి విషయంలో నాయన మీ వాక్యం నెరవేర్చుకుంటూ మేము వెళ్ళిపోవాల నెంబర్ వన్ స్థానం కోసం మేము కొట్లాడుకోవాల నా తండ్రి ప్రభావం మీ ముందుకు సాగల ప్రభావా తండ్రి ప్రభావి మీరు పెట్టే పరీక్షలు ప్రతి దాంట్లో పాస్ అయిన తండ్రి నైనా మీ నామానికి ప్రతి మహిమ తీసుకుని రావాలా ప్రభా అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి ప్రభావ ప్రతి విషయంలో జయించే ఒక జ్ఞానం మాకు దయచేయండి ప్రభావ మీ ఎందుకు భయభక్తు కలిగి ఉన్నట్టునైనా మాకు సహాయం దేయించండి ప్రభావా తండ్రి నీ ఆత్మను కలిగినప్పుడు ప్రభావ మేము అంతరి మీద నాయనైనా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటామన్నాం ప్రభావ ఈ రోజు నా తండ్రి ఎంతో మంది నాయన సెల్ఫ్ కంట్రోల్లో లేరు ప్రభు నా తండ్రి నాన్న మీరే ప్రభావ వారందరినీ గర్తించి మాట్లాడే ప్రభావ నా తండ్రి నాన్న మీ ఆత్మ ప్రతృతం కుమ్మరించండి తండ్రి నా ప్రభా నా తండ్రి కంట్రోల్ దయచేయండి ప్రభావ పదే పదే మేము ఒకటే పాపం చేయడానికి వీళ్ళే ప్రభావ పదే పదే మేము ఒకటే పాపంలో ఉండడానికి వీళ్ళు ప్రభావ మీరే నాకు మాకు జ్ఞానం దయచేయండి ప్రభావం మేము నా తండ్రి ఎందు నిమిత్తం ప్రభావ ఈ లోకంలో సృష్టించబడ్డడం తండ్రి మేము అది ఎరిగిన తండ్రి ప్రతి విషయంలో ప్రభావ జాగ్రత్తగా జీవించడం మా సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభావినా త్రి వైరస్ బాధ్యతలందరూ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి వారందరూ మీద స్వస్తపరచండి ప్రభావ ఎంతో భయంకరమైన దినాల నుంచి నైనా మేము మమ్మల్ని దయచేస్తున్నారు ప్రభా ఈ రోజు నార్మల్ లైఫ్ జీవిస్తున్నారు ప్రభా తండ్రి యువకరు ప్రభావ నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రభావ యువకరనైనా తండ్రి ఇచ్చిన అవకాశంలో ప్రభావ పెద్ద పచ్చుకోకుండా ప్రభావనైనా మీరు వారు లే ప్రతి ఒక్కరి మీ తట్టు తిరగల ప్రభావం అయినా సర్వోన్నత దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు నవే ప్రభావ నేను ప్రతి ఒక్క వాగ్దాన మా జీవితంలో నేను మీ యొక్క మీ చిత్తాన్ని మీరు నెరవేర్చల మీ మార్గంలో నడిచినప్పుడే ప్రభావాన్ని మాకు నెరవేర్చుకోవాలంటే ప్రభావా కాబట్టి నేను అన్నింటిని ప్రభావం మీ కార్యంలో మీ మార్గంలో నడవల ప్రభావ ఈ లోకస్థానైనా ప్రభావం మీద తండ్రి నేను గర్విష్ఠల గర్వ దేవుడో ప్రభావ లేదంటే ఎంతోమంది గర్విష్ణులు లోకంలో ప్రభావం అందే గర్వం నచ్చండి ప్రభావ లే తండ్రి నేను ఎంతో మందికి నైనా స్వాత ఇంకా ప్రకటింపడాల్సింది ప్రభావ మీరు నైనా సహాయం తెచ్చండి తండ్రి ఆశా ఉండి కూడా ప్రభావ నా తండ్రి ఈ రోజు నా తండ్రి ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభావ నా తండ్రి నా ప్రభావ వారందరినీ విడుదల దేండి ప్రభావ నేను మమ్మల్ని అందరినీ ప్రభావ మీరే ముందుగా నడిపించే ప్రభావ అతని మీ త్రోవలు మాకు చూపించిన ప్రభావం మార్గం మమ్మల్ని నడిపించినా తండ్రి మీ నామానికి ప్రభావ ప్రతి విషయంలో ప్రభావం మేము తీసుకుని రావాల ప్రభావం అతను తప్పిపోయిన వారందరికీ నేను మేము మీ యొక్క వాక్యాన్ని చెప్పాలా ప్రభావం తండి మీరు ఎందుకు మితం పెట్టిన వారందరికీ గుర్తు చేయాల ప్రభావ వాళ్ళ క్యాబిలిటీస్ ఏదో ప్రభావ తరు వాళ్ళు చేయగలిగింది ఏదో వాళ్ళు ఎంతటి ఈ స్థానానికి వల్లు ఈ లోకంలో ప్రభా మట్టి కోసం పాకులాడుతున్నారు దాని ప్రభావ అని మీరించి జీతం ఎంత గొప్పదో ప్రభావం వారు అందరూ తెలుసుకోవాలా అది తెలుసుకున్నప్పుడే ప్రభావం అందరూ ఆయన మీతో భయభక్తులు కలిగి జీవిత ప్రభా కాబట్టి నాన్న మీ రక్షణ స్వార్థం ప్రక కలిగి ప్రకటించ ప్రభావ కూడా ప్రభావ నాన్న మీ బాధ్యతలు మేము పాల్పొందుకోవాల ప్రభా మీ శివభారాన్ని మోయాల ప్రభా తి నేను మమ్మల్ని ప్రతి విషయంలో ఉపేక్షించుకుని వారంలో ఉండాల ప్రభా మీరే సహాయం దేండి ప్రభావ మీరు ఆయన ఈ వాక్యం ద్వారా మాట్లాడింది వందనాలు స్త్రూలు స్తోత్రం చేస్తున్నాం ప్రభావ లే తండ్రి విన్న ప్రతి ఒక్కరిని ప్రభావంగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరికి నైనా నా ప్రభా మీరే నైనా సహాయకులు ఉండండి ప్రభావ ప్రతి విషయంలో నాయనైనా మీరే సొహికి ఉండే ప్రతి విషయంలో ప్రభావ అపవాదికి లొంగిపోకుండా మీరే ముందు ముందు నడిపించండి ప్రభావం మీ ఆత్మాభిషేకం దచ్చిండి ప్రభావికి అవసరం ప్రతి అవసరం తీర్చండి ప్రభావ తండ్రి గ్రూప్ లో ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరిని నేను మీ నా మహిమాత్మే వాడుకోని తండ్రి నైనా నా ప్రభావ నా తండ్రి మీ యొక్క మీరు ఇచ్చే బహుమతులు ప్రభావ ఎంత గొప్పగా తండ్రి నేను మాకు తెలుసుకోవాలా ప్రభా మేమందరం ప్రభా తనంతటి గొప్ప బహుమతులు మీరు ఇస్తారు ప్రభా ఈ రోజు నా తను మేము గుర్తించలేకపోయినాను ప్రభా మేము గుర్తిగా ప్రభా ఆ బహుమతుల కోసం మేము పాటు పడాలా ప్రాభాన్ని మీ యొక్క చిత్తం నెరవేర్చి ప్రభా మీకు ఇష్టమైన జీవితం నామానికి మహిమకరమైన జీవితం ఈ లోకంలో జీవించాలని సహాయం ఇచ్చే మనం ఏ సుప్రీస్థ పరిస్థితి నమ్మని ప్రార్థన సమర్థిస్తున్నాను ప్రార్థించండి మీరు పరలోకం అందున్న తండ్రి ఏసయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో తండ్రి జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయినా కరుణామయడా కనికరం గల తండ్రి సర్వోన్నతుడా మహోన్నతుడా సమాధానకర్త ఆదరణకర్త దయాదాక్షిణుడా ఏసయ్యా నాయన నీకే వందనాలు తండ్రి నీకే పాదాపి వందనాలు స్థుతులు స్తోత్రంలో ఈ గడిచిన కాలం అంతా తండ్రి కాచి కాపాడి తండ్రి దివారాత్రంలో తండ్రి కంటిపాప కాచి కాపాడి ఈ దినముకు తండ్రి నీ నూతన కృప ఇచ్చి మమ్మల్ందరినీ తండ్రి సజీవలెక్కలో ఉంచుకొని తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం నీతో గడిపే భాగ్యము నీ స్వరం ధన్యత గాను ఐశ్వర్యవంతులు గాను భాగ్యులుగా చేసిన తండ్రి ఏసయ్య నీకే వందనాలు స్తోత్ర స్తోత్రంలో తండ్రి సమస్త మహిమా గణతా ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగయుగములు కలుగునుగాక హలేలుయా తండ్రి అవును ప్రభానాయన మట్టి నుంచి మమ్మల్ని మీరు నిర్మించినారు ప్రభా తండ్రి నాయన ఎందుకు పనికిరాని మట్టిని తీసుకొని తండ్రి మీరు ఎంతగానో ప్రభానైనా మనిషిని నిర్మించినారు ప్రభా ఆ యొక్క నాస్కార ఆంధ్రంలో ప్రభా నీ యొక్క ఆత్మను మీరు పెట్టినారు ప్రభా తండ్రి ఎందుకంటే మనిషి అంటే మీకు చాలా ఇష్టం ఎందుకంటే మీ రూపమందు నీ పోలికలాగా మమ్మల్ని నిర్మించుకున్నారు మీరు మాతో మాలో ఉండాలని ఆశపడినారు ప్రభా తండ్రి కాబట్టి ప్రభానాయన తండ్రి ఒక జీవంలో ఉన్న ప్రతి శరీర అవయవాలు అన్నింటినీ ప్రభానయన కలుగు చేసిన నీవే నిర్మించిన నీవే ప్రభా వాటిని పరిశీలించే దేవుడు కూడా నీవే ప్రభా కాబట్టి తండ్రి మేము తండ్రి నాయన శరీర క్రియలను పెట్టాలా తండ్రి నాయన పరిపూర్ణంగా సంపూర్ణంగా విశ్వాసం నాకు కర్త అయిన నీ వైపే మేము చూడాలా ప్రభా నాయన నువ్వు కలిగిన భారం కలిగి ఉండాలా ఈ లోకంలో నాయన ఈ లోకంలో శ్రమలు ఆయన ఈ లోకంలో మేము ఏది కలిగి ఉన్నా వాటన్నిటిని మేము సులువుగా చెక్కబెట్టాలా ప్రభా తండ్రి నీ తట్టు తిరగాల ప్రభా మీరు ఆ దినం ఉపవాసం ఉండి కూడా అపవాది శాతాన్ని మీరు నాయన జయించినారు ప్రభా కాబట్టి తండ్రి మీరు చెప్తున్నారు ప్రభా ఎవరైతే మీరు శోధింపబడి శ్రమ పొందారు ప్రభా కనుక ఎవరైతే శోధింపబడతారో వాళ్ళకి సహాయకుడుగా ఉంటానని మీరు వాక్యం మీరు మాట్లాడినారు ప్రభా కాబట్టి ప్రభా మాకు సహాయం చేసే దేవుడు నీవే ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు నీవే ప్రభా కాబట్టి తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రి మేము నాయన తండ్రి ఎక్కడ ప్రభా మాలో ఈ లోకమాలిని ఉండకుండా ప్రభా శరీరక్రియలు ఉండకుండా ప్రభా తండ్రి నీ పోలికలాగా నాయన నీలాగా మాదిరిగా మారాలా ప్రభా నాయన ఈ లోకంలో నీకు ప్రతిరూపకంగా మేము ఉండాలా ప్రభా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభా నాయన నీ నామాన్నే గణపరుస్తూ నిన్ను స్థుతిస్తూ నీ పాదాబికి నాయనా తండ్రి వందనాలు చెల్లిస్తూ ప్రభా నాయన నాయన ఈ లోకంలో ఉన్న సన్నతంతుల సీతారాలతోటి వాటి నీ నామాన్ని మేము ఎప్పుడు స్థుతించాలా ప్రభా స్థుతులపై ఆసిన దేవుడు తండ్రి కాబట్టి మేము నిన్ను స్థుతించే బిడ్డలుగా ఉండాలా నువ్వు మా పట్ల కలిగి ఉన్న ప్రేమను బట్టి తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నాయన మీకు ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేం ప్రభావ కాబట్టి మా బ్రతుకు దినములంతా తండ్రి నిన్నే సేవించాలా నిన్నే స్తుంచాలా నీ నామాన్ని మహిమపరచాలా ఆ యొక్క మహిమను అనేకులకి ఆయన ప్రకటించు ప్రకటించాలా ప్రభా ఈ దినం నువ్వు వాక్యం ద్వారా నీ స్వరం వినిపించినవు తండ్రి నాయన నీకు వందనాలు తండ్రి ప్రభా ఆ తోటి దాసుడు గురన హృదయపూర్వక వందనాలు తండ్రి ప్రభా ఆ సహోదరుడి కుటుంబాన్ని మీరే దీవించండి ఆశీర్దించండి ఇంకా ఎన్నో మీ మరుగైన విషయాలు ఇంకా మీ ఎన్నో ఆత్మీ సత్యాలు ప్రభా సహోదరుడికి బయలుపరచండి ప్రభా ఇంకా మీ సేవలు మీరు ఇంకా బహుగా వాడుకోండి తండ్రి ఈ యొక్క ఆరాధనలో పాల్గొందిన ప్రతి ఒక్కరికి ప్రభా నాయనా తండ్రి నాయన యేసు పరిశుద్ధ నామంలో ఉన్నారు హృదయపూర్వక వందనాలు వాళ్ళందరినీ మీరు దీవించండి ప్రభా వాళ్ళ ఆశీర్వాదం మీద దయచేయండి వాళ్ళు పనిచేసే ప్రతి చోట మీరే తోడుగా ఉండండి నాయనా తండ్రి మీ యొక్క అగ్ని వాళ్ళందరి చుట్టూ ఉండాల ఈ వైరల్ని నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి ప్రభా మీరే కాచి కాపాడండి ప్రభా మీ జ్ఞానంలో ప్రభా ప్రతి ఒక్కరు వర్దిల్లాల ప్రభా అలాగే ఎంతోమంది వైరస్ బాధితులు ప్రభా తండ్రి నాయన ఈ దినం ప్రభా ఉన్నారు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు ప్రభా వాళ్ళందరి పట్ల మీ ప్రేమ జాలి దయా కనికరం చూపించండి నా తండ్రి ఆ కలవరిశీలలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి నాయన నాయన ప్రభా అలాగే ప్రభా తండ్రి ఎంతో మంది సేవకులు ప్రభాని ఎందు నిద్రించినారు ప్రభా ఆ సంఘములకు ఆ కుటుంబాలకు మీరే ఆదరణ తెచ్చండి ఆ యొక్క సంగములకు మీరే కాపలను లేవనెత్తండి ఎంతోమంది భార్యలను భర్తలను పిల్లలను తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళకి ప్రభా మీరే తల్లి ప్రభా నాయన మీ యొక్క యొక్క కృప వాళ్ళకి శాశ్వత కాలం ఉండను తండ్రి మీరే ప్రభా నాయన అలాగే ప్రభా నా తండ్రి చంద్రశేఖర్ అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి ఇంకా మీ ఎన్నో మరిగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీ సత్యాలు మాకు బయలుపరచండి తండ్రి నాయన అన్న ద్వారా ప్రభా నాయనా తండ్రి ప్రతిదీ ప్రభా ఈ అంత్యంత్యంత్యంత్యంత్య దినాల్లో మనుషులందరి మీద నీ పరిశుద్ధ ఆత్మను దేవుడవు తండ్రి కాబట్టి అన్న ద్వారా ఇంకా ఎన్నో మరిగిన విషయాలు మాకు బయలుపరచండి ప్రభా అన్న మిస్సెస్ ప్రభా యొక్క సహోదరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా కుటుంబంలో నీ శాంతి సమాధానం దయచేయండి ప్రభాయనా తండ్రి ఆ పిల్లలకు ప్రభ మీరే ఆ యొక్క ఎడ్యుకేషన్లో వాళ్ళు ఉంటుండగా మీరే మంచి జ్ఞానం దయచేయండి ఉన్నత స్థితిలో వాళ్ళని మీరు లేవనెత్తండి ప్రభా నాయన మీ జ్ఞానం వాళ్ళకి దయచేయండి ప్రతి అపవాది సాతాను ప్రభానైనా ప్రతి కీడు శ్రమల దుఃఖం నుంచి వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి ప్రభ మీరే కాచి కాపాడి ప్రభ మీరు ఆకడ వరకు ప్రభానైనా మీరు సిద్ధపరచుకోండి తండ్రి అలాగే ప్రభానైనా తండ్రి ఈ మధ్యాహ్న కాలం నీ స్వరం వినిపించి నాయన మమ్మల్ని బాగ్యులు గాను ధనంతులు నువ్వు చేసి నాయన నీ యొక్క ఆత్మలో నాయన యొక్క నాయన సన్నిధిలో గడిపే ధన్యత ఇచ్చినందుకు నీకు పాదాబి నీకు కోట్లాది వందనాలు కృతజ్ఞత స్స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గొప్పదేవ సర్వశక్తి మంత్రుల గు అబ్రహం గొప్పదేవ కృపా సత్య సంపూర్ణ జీవన్ బల తండ్రి జీవాధిపతి మహోన్నత సర్వ సర్వోన్నత సర్వసృష్టికి మూల కారకడానికి వందలి సై నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నదైనా గొప్ప దేవా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీల పని నిలబెట్టుకున్నారా దివారా మూలక ఆచి కాపాడినైనా ఇక దినానికి ప్రభావం మీకు నూతనమైన కృపమా అనుగరించిన వందాలి సై మమ్మల్ని సజీలు పెట్టుకున్నందుక నీకే కృతజ్ఞతలైనా నీకే సత్పత్తులు అర్పించుకోవడమైనా గొప్ప దేవ మంచి ఆరోగ్యాన్ని మాకు అనుగరించిన వైరస్ బాధించి మమ్మల్ని మా మా సేవకుల ప్రభావ మమ్మల్ని ప్రభావ మా సోదరులు ప్రభావ మా కృపులో ప్రతి ప్రదర్శిస్తారు అందరినీ ఆశ్రదించడానికి నీకు వందాలి సయ నీకే కృతజ్ఞతలు సమస్త ఘనత మహిమా ప్రభావ మహాతేజస్సు మహేశ్వరం ఇక యుగంలో నీకే కలుగును కా తండ్రి నా దేవ ఇక మధ్యకాల సమయంలో రవా నైనా మీకు సన్నికొచ్చిన ప్రభా నైనా ఇస్తే ప్రభావ తను మీకు స్వరమైన కృపను మాకు అనుగరించాను నీకు వందాలిస్తే ప్రభావా ప్రభావ దేనికి పనికి మమ్మల్ని ప్రభావ మీరు మీ కృపి ఏర్పరచుకున్నారు ఈ లోకంలో తినికరించబడిన వాళ్ళు మమ్మల్ని మీరు ఏర్పరచడానికి నీకు వందాలిస్తే ప్రభా ఓదేవా మట్టి స్వరూపంలో మీరు మట్టిగా తను మీరు తయారు చేసే ప్రభావ మీకు స్వరూపం మాకు ఎందుకంటే ప్రభావ మీరు ఆ రీతి చేసింది మాలో మీరు నివసించడానికి ప్రభావా కాబట్టి ప్రభా మీ పోలికతో మేము మార్చబడాలి మీకు స్వరూపంలోకి మేము తయారు కావాలి గొప్పదేవా రీతి వాళ్ళ జీతాలు తయారు చేయడం ప్రార్థిస్తాం ఎలాంటి శరీర బలగించాలలో మేము పడిపోకుండా ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలి శరీరాన్ని షేర్ంచుకోవాలి ప్రభావా అయిన మీ వాకింగ్ జాకింగ్ చేసింది ప్రభావం ఒక ప్రభావ క్రీస్తు శ్రేవన్ని శ్రమ పండు కనుక అతి శ్రమను ఆయుధంగా ధరించుకోమన్నారు గొప్ప దేవనల్ ప్రతి శ్రమన్ని ఆయుధంగా ధరించుకోవాల ప్రభావ శ్రమే మాకు ఆయుధం ప్రభావ ఆయన శ్రమకు మేము ఆయుధంగా తీసుకోవాల ప్రభావా ఇది కష్టకరమే పని ప్రభావ మీకు సమస్తం సాధ్యమే నమ్ముతమే సంపూర్ణంగా ఎందుకంటే మీరు చేసిన ప్రభావం ఈ లోకంలోకి వచ్చి ప్రతి దాన్ని మీరు విజయం పొందినారు ఒక సేవకుల లాగా మీ మధ్యలో ఉన్నారు ఒక దేవుళ్ళ మీ మధ్యలో ఉన్నారు అన్ని రోల్స్ రెండు రోల్స్ మీరు పాటించే ప్రభావ అది మాకు చూపించినారు తండ్రి మీకు అన్నారు మీరే మాకు సాయగల ప్రభావ చర్య బలవంతల నుంచి మీకు కోరుకున్న ప్రభావ ప్రతి దశలో ప్రభావం ఆత్మలు మీరు సంపూర్ణంగా మేము తయారు కావాల ప్రభావి మీకు పరిపూర్ణంగా నేను ఇలాగ మేము తయారు కావాలా మీ వాక్యంలాగా తయారు కావాలా అనేకల ప్రభావం సత్యాన్ని ప్రకటించాలంటే బెడల్లు మమ్మల్ని తయారు చేయండి వాకింగ్ మాట్లాడే మీకు వందాలి సహాయ వాళ్ళు ఇంకేమైనా శరీర బాగా ఏంటంటే పుట్టిన ప్రభావాన్ని మేము విడిచిపెట్టాలా ఒప్పుకోవాలా మీ కనికరం పొందాలా మీ కుల మేము జీవించాలా ప్రభావ పదార్థంతో పరిశ్రమతో ప్రభావ నిందేవించి బెడ్డ తయారు చేయండి మీకు నూతన అభిషేక నూతన జ్ఞానం నింపండి ప్రతి చోట మీకు శాసన పెట్టుకున్న వైరస్ బాధితులు మీరు మీరు ఆ కలువేరు శైలిలో మీరు పొందిన గాయల స్వస్తి ప్రభావ ప్రత్యేక పెద్ద సంపూర్ణ స్వస్థం ప్రకటిస్తున్నాను ఏసు క్రీస్ పరిశుభ్ర నామైన పది వంద స్వస్తపచ్చిన ఐసీలో ప్రభావంలో ఎంతమంది ప్రభావ చివరి దశలు ఉంటుంది ప్రభావాడుతున్నారు ప్రత్యేక బిడ్డలు స్వస్థ ప్రభా ఆ డాక్టర్స్ నచ్చుకోవడం వాళ్ళు ప్రకటించాల చెప్పాల ప్రభావాన్ని కానీ ప్రభావ వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకోలేదని ప్రతి ఒక్క ఆకర్షించుకోండి రక్షించుకోండి గొప్పగల తండ్రి ఒక ఆత్మగా నశించుకోవడానికి ఇష్టం లేదనైనా గొప్పదేవ ఇసుకు లైవ్ పచ్చడానికి మీ లోకంలోకి వచ్చినారు కాబట్టి దుష్ట శక్తులు బహు విజృంభిస్తున్నారు ప్రభావ వాడి క్రియలు లైఫ్ పచ్చాలా వాడి బంధాల నుంచి ప్రభావ మనుషులు విడుదల చేయాలి అందుకు మీ యొక్క స్వరూపంలో మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ మీ బిడ్డలుగా మమ్మల్ని తయారు రాజ్యాన్ని కోలగొట్టాల ప్రభావా తండ్రి ఇసు ప్రభా పవర్ ఆ శక్తి మీరు మాకు ఇచ్చినారు మాలో ఉండి ప్రభావ మీరు విచ్చేపిస్తున్నారు ప్రభా హృదయంలో మీరున్నారు మీ ఆత్మను ఓ ప్రభా ఆకాశం భూమిలోట్టిన సమస్యను సృష్టించిన గొప్ప దేవుడు మీ ఆత్మ మాకు ఇచ్చినారు కాబట్టి ప్రభావ మీ పవర్ మీ శక్తి మాకు ఇచ్చిన వాడిని కోలగొట్టాలా ప్రభావాడి రాజ్యాన్ని కోలగొట్టాల వాడి బంధకాలను వాళ్ళు వాళ్ళందరినీ పడి తీసుకొని అతను మీ చెంత నటించా ఓ దేవా మీ పనులకు రాజ్యాన్ని నడిపించాలందరినీ ఇంకా సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ మీ అక్కడ బహు సమీపం ఉంది ప్రభావా ఆయన సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా ఓ ప్రభావ మాకు ఇచ్చిన తలాంతులు మీ మైము ఒకటి మీద త్వర త్వరగా మా పనులు ముగించుకోని ప్రభావ మీ వాక్యంలో మీ సేవలు నిమగ్నం కావాలా ప్రభావా ఆ సమయం ఆ దినం బహు సమీపిస్తుంది ప్రభావ కాబట్టి మేము విజృంభించి ప్రభావ నిస్తు వాత్యం ప్రకటించాలా నీకులకి మేము ప్రభావ మేము ప్రతి వాక్యం ప్రభు ముఖ్యమైన దీర్ఘశాంతంతో ప్రేమతో మనుషులు ప్రకటించాలా మీ ప్రేమ వాళ్ళ హృదయాలు తాకినప్పుడు ప్రభావ వాళ్ళు మార్పు జనత మీ వాక్యం ఆ హృదంలో దూరాల ప్రభావ అయినా ఆ రీతిగా ప్రభావం నడిపించాలంటే అభిషేకం మాకు కనుగించండి పేతులు ప్రభావ ప్రార్థన చేస్తే ఒక ప్రభావ ప్రసంగిస్తే ఒక దేవ ఏ రీతిగా ప్రభావం ప్రకటించుంటారు ప్రభావ వాక్యం కాబట్టి మేము కూడా ప్రభావ ప్రేమతో ప్రకటించాలా మనుషులను చెంచాలా అలాంటి ఆత్మ లాంటి అభిషేకం మాకు అందరూ కనుగరించమని ప్రేమతో నింపండి మీరెంతో ప్రేమమైన ప్రభావ మీ ప్రేమ నింపుకోవాల ప్రభావ మీ మనుషులను పొందుకునే ప్రభావ ముందు పోయినట్టుగా తయారు చేయండి గొప్ప దేవాన తన కేవీపై గుర్తున్న ప్రదర్స్ ఇస్తారు మీ అందరూ ఆస్వాదించింది అభిషేకించి మీతో గొప్ప శాసన పెట్టుకున్న వైరస్ బారిన పడుకున్న మీరు కాపాడడానికి మీకు వండాలి సహాయాకే కృతజ్ఞతలు ప్రభావా అటువంటి సంపూర్ణంగా ప్రభావ మీకు జీవించాలని ఆకర్షించుకోండి బలపచ్చ ఇంకా అభిషేకించి మీ బలంగా వాడుకోండి కావాల్సిన కొంత అవసరం తీర్చండి ఉద్యోగ స్థలల్లో ప్రభావ ప్రమోషన్స్ దయచేతి లేవనెత్తండి మీకు గొప్ప శాసనం పెట్టుకుని ఆశ్రదించండి ప్రభావ గర్వ ఫలను గర్వ ఫలని అనుగ్రహించండి బలపచ్చండి నూతన అభిషేకం దయచండి చక్రదర్ జ్ఞాపం చేసుకొని కనికరి మీ రూపించి నూతనంగా అభిషేకించి గొప్ప శాస్త్రం పెట్టుకుని కుటుంబం మీద దీవించండి నూతన అభిషేకం నూతన జ్ఞానండి ప్రతి చోట మీకు శాసన పెట్టుకోవాలి కుటుంబమైనంత రక్షణ ఇచ్చింది వాళ్ళు వారి కూడా సంతానం అనిపించి స్థిరపరించి మీకు శాసన పెట్టుకోవాలి ప్రాధిష్టమైన చిన్న శిఖరం ప్రభావ అనే మంచి ఆర్గం చేయండి బలపచ్చు ఇంకా నూతనంగా ప్రభావ మీ సముచితమైన నింపండి అనేక మంది విషయాలు బయలుపరచం ఎంత కాల నుంచి అనేక కాలంలో ఎంత విషయాలు బయలుపర్చానికి కొన్నాళ్ళు ఒక వంకా రాబోయే దినాల్లో ఇంకేం జరుగుతుంది తెలుసుకోవాల ప్రభావ అంటే జాగ్రత్తగా నేర్చుకునే ప్రవాటి జాగ్రత్త ప్రకటించాలా అది మేము నేర్చుకోవాల ప్రభావం పట్టుకు ముందుకు పోయి బిడ్డగా తయారు చేయండి ఇంకా మీ బలపచ్చిన అగ్నికం చేయడం ప్రభావ దృష్టం పడుకున్న ప్రభావ మీరు కాపాడాలను ద్వారా ఏ నా దేవేస్త ప్రభావం ఉద్యోగ స్థానాలు అన్ని వాటి అంత తోడు ప్రభు నేను వ్యాక్సించి కాపాడానికి మీరు దీవించి ఆశ్రయించండి ఇద్దరు బిల్ల నుంచి అగ్నించిన ప్రవా దుస్తు మీరు కాపాడను ప్రభావా గొప్ప శాసనం పెట్టుకుని నూతనంగా అభిషేకించండి ప్రతి చోట మీకు శాసన పెట్టుకున్నారు పేరేస్ మీరు ఆశ్రయించండి దీవించండి ఇంకా ఉన్నత శక్తి ఏవైనా ప్రాధిష్టమైన చిత్రం ప్రభావా ఆర్గం దానికి ఇంకా మీ ఆత్మిక జ్ఞానం నింపి ప్రతి చోట మీకు శాసన పెట్టుకుని ప్రాధిస్తూ మంచి ఆర్గం దచ్చింది తర్వా అన్న బంధువులు అన్నదమ్ములందరూ మీరు మీరు రక్షించుకోని సత్యంలో నటించి మీకు శాసన పెట్టుకుని తర్వా నా దేవ నా ప్రభావానికి వందని కుటుంబ అగ్నించి తర్వా నా తండ్రి నా దేవ ఇస్త ఈ సమలకాలంలో ప్రభు శ్రమంలో పడిపోకుండా ప్రభావ తన ఇస్తు నా తండ్రి కదిలింపబడకున్న ప్రతి ఒక్కరు ప్రభావ ప్రభావ మీ కొరకు విజృంభించే వార్త ప్రకటించాల ప్రతి శ్రమను జయించి ముందు సాగిపోవాలి ప్రభావ నెండి శక్తి బలాన్ని మాకు అందరూ ప్రతి చోట మీకొక శాసన పెట్టుకొని నూతన అభిషేక నూతన జ్ఞానం చేతి నింపి ఓ ప్రభావ ని నామాన్ని నేను తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుభ్ర నామన్న ప్రార్థించిన నామ తండ్రి ఆమెన్ ఈస నాయన రక్షక మేమందరం కూడుకొని ఆరాధించడానికి అనుగ్రహించిన మంచి భాగ్యాన్ని బట్టి వందనాలేస ప్రభా రక్షక మేము మా జీవితాలలో అపవాదికి చోటు లేకుండా మా జీవితాలను సరిచేసుకునే నిర్వహించండి సే అనాథల కోసం లేబర్స్ కోసం నిరుద్యోగుల కోసం క్రేట్ చేస్తున్నానే వారి నీడ్స్ అన్నిటికీ మీరు ఫుల్ఫిల్ చేస్తారని విశ్వసిస్తున్నాను సార్ రక్షక అలాగే దేవా ఎంతో మంది వైరస్ నుంచి స్వస్థత పడుతున్నాను ఆయన మామరణాలకించి కేసెస్ కూడా తగ్గుతూ ఉన్నాయి సార్ అందుబట్టి వందనాలు స్తోత్రాలు సార్ ఎవరెవరికైతే ఇంకా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించండి సార్ అందరినీ మీరే కాచి కాపాడి దేవించి ఆశీర్దిస్తారని ఈ కొద్దిన్న పనులు కృషి చేసినాము పేట పాపని తులయంగా పెట్టుకుంటున్నాను దేవా స్తోత్రం ప్రభావ పరిశుద్ధ ఏసీఆర్ కృప మేడం మీ వందనాలు ప్రభావ వయసు క్రీస్తు నామంలో వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభా మీరు సమయం ప్రభు ప్రతి ఒక్కరు మీ వాక్యాన్ని అనుసరించి మీ ఆత్మతో ప్రభ నడిపింపబడాల మీ నామం మహిమార్థమై ఏసే ప్రభా ఏసీ మీకు వందనాలు ప్రభావ మీ యొక్క సేవ నిమిత్తమై ప్రతి ఒక్కరిని వాడుకోండి అనారోగ్యంలో ఉన్న ప్రతి ఒక్క కొన్ని మీరు కలిగే చేయండి స్వస్థపరచండి ప్రభావ మీకు వందనాలు ప్రభావ ప్రతి ఒక్కరికి హీలింగ్ గిఫ్ట్ దయచేయండి ప్రభా మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింటూ మనకు అందరికీ వైరస్ బాధ్యతలకి వాళ్ళ కుటుంబాలకి ప్రతి సంఘానికి సంఘ సేవకులకి ప్రదర్శిస్తా అందరికీ సదాకాలం తోడేమని దాకా